సహనా వు సహనోనక్తు సహ వీర్య కరవావహై తేజస్వినీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి ఈశ్వరో గురురాత్తి వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్తమ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం నమ శ్రీశంకరానందరుపాదాంబుజన్మని సలాసమహామోహ గ్రాహ గ్రాసైకర్మణే మనం ఎవరము సుఖంగా లేమని తృప్తిగా లేమని మనందరికీ తెలుసు ఎందుకు మనం తృప్తిగా ఉండలేకపోతున్నాం ఎందుకు సుఖంగా జీవించలేకపోతున్నాం అనేది మనకేమన్నా తెలుసా ఈ ప్రశ్న ఎప్పుడైనా పడింది నా జీవితంలో సుఖం లేదు నాకు ఆనందం లేదు తృప్తి లేదు ఈ ప్రశ్న మన దగ్గర ఎప్పుడూ పడలేదు నేను ఆనందంగా లేను నేను సుఖంగా లేను నేను తృప్తిగా లేను అనేది ఒక్కటే మనకు అర్థమవుతుంది కానీ ఎందుకని నేను సుఖంగా లేను ఎందుకని నేను ఆనందంగా లేను అనేటువంటి ప్రశ్న ఇప్పటి మనలో పడలేదు ఇంతకీ మనం తృప్తిగా లేకపోవడానికి కారణాలు ఏమైనా ఎంతగా జీవితంలో మనం కోరుకుంటున్నది ఏమిటి మనకేం కావాలి పోని అదైనా మనకు తెలుసా దేనిని పొందాలని శ్రమిస్తున్నాము ఈ ప్రపంచంలో మనకు అర్థమైందా ఎవరూ సుఖంగా ఉండలేకపోవడానికి తృప్తిగా ఉండలేకపోవడానికి ఆనందంగా జీవించలేకపోవడానికి హేతువు ఏమిటో ఎవరికైనా అర్థమైందే అసలేమిటి మన సమస్య సమస్య అర్థం కానప్పుడు పరిష్కారం ఏముంటుంది చూపండి ఇప్పుడు ఆకలి సమస్య అయితే ఆహారం పరిష్కారం దాహం అనేటువంటిది సమస్య అయితే నీళ్లు తాగడం పరిష్కారం అంతేగాని అసలు సమస్య అర్థంగానప్పుడు పరిష్కారం ఏమిటి కనుక ఉన్నటువంటి జీవరాశుల్లో కాస్త మేధస్సు కలిగినటువంటి వాడు మానవుడయి ఉండి సుఖశాంతులు లేకుండా తృప్తి లేకుండా ఈ ప్రపంచంలో జీవించడం దేని కొరకు ఏం పొందాలని ఇది అనాదిగా వస్తున్నటువంటి ప్రశ్న ఈరోజు కాదు దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి ఈరోజు ప్రత్యేకంగా కాదు ఇలా మనిషిని తృప్తిగా ఉంచడానికి మనిషి యొక్క సమస్య ఏమిటో దీనికి పరిష్కారం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి అనాదిగా అనేకమైనటువంటి పరిశోధనలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి ఇలా పరిశోధించేటువంటి వాళ్ళు రెండు తెగలుగా తెలుస్తారు మొదటి వాళ్ళు ఎక్కడ వెతకాలి అంటే ఏదైతే మనకు కనిపిస్తూ అక్కడే వెతకాలి గనక ఈ ప్రపంచంలో నేను చేరిస్తూ ఉన్నానంటే నా సమస్యగ పరిష్కారం ఈ ప్రపంచంలోనే ఉండాలి అది ఎక్కడుంది ఏ రూపంలో ఉంది ఎలా ఉంది అని అర్థం చేసుకుంటూ ఇలా తన నుండి ముందుకు పోతూ ఉండేటువంటి వాళ్ళు ఒక తెగా వీళ్ళని ఇప్పుడు ఆధునిక యుగంలో సైంటిస్టులు అంటారు శాస్త్రజ్ఞులు అంటారు ఈ శాస్త్రజ్ఞులు ఈరోజు కనిపించేవాళ్ళు కాదు ఎప్పటి నుంచో ఉండరు ఇప్పుడు వరాహమిహిడు దగ్గర నుంచి కనుక మనం బయలుదేరితే అద్భుతమైనటువంటి శాస్త్రాలు వచ్చాయి జ్యోతిష్ శాస్త్రం వచ్చింది ఖగోళ శాస్త్రం వచ్చింది గ్రహాల మీద పరిశోధనలు జరిగాయి ఇవన్నీ కూడాను అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి కనుక వాళ్ళు కూడాను శాస్త్రజ్ఞులే కాకపోతే అలా చెప్తారు ఈ రోజు వీళ్ళకు ఉండేటువంటి పరికరాలు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు వాళ్ళ దగ్గర ఏ పరికరాలు ఉంటావన్నీ నిర్ణయం చేశారు అవి ఈరోజు అవైలబుల్ కాకపోవచ్చు కానీ వాళ్ళు వీళ్ళు శాస్త్రజ్ఞులే వీళ్ళందరూ కూడాను బాహ్య ప్రపంచంలో అన్వేషణ చేయడానికి ప్రయత్నం చేశారు మెట్టుకు మెట్టుగా పోతూ ఉన్నారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఈ విధమైనటువంటి శాస్త్రీయ అవగాహన ప్రధానంగా రెండు భూమికల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి ఫండమెంటల్ రీసెర్చ్ రెండవది టెక్నాలజీ సైన్స్ ఇప్పుడు చేసే పని అదే అంటే ఫండమెంటల్ రీసెర్చ్ ఏంటి స్వామీజీ అని ప్రధానమైనటువంటి మూల విషయం ఏదైతే ఉందో అది ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి పరిశోధన రీసెర్చ్ అది ఫండమెంటల్ రీసెర్చ్ సైన్స్లో దాని నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేరే విషయం అంగార గ్రహంలో ఏముంది ఎంత శ్రమించైనా సరే వెళ్ళి చూడాలి దానికోసం ఎంతెంతో శ్రమిస్తారు పరిశ్రమిస్తారు ఈ విధమైనటువంటి పరిశ్రమలు అంతా కూడాను బాహ్యంలో జరుగుతూ ఉన్నాయి ఒక అణుశక్తి అణుశక్తి ఏ విధంగా ఉంది దాన్ని పరిశోధించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది అనేది వేరే విషయం ఉన్నది ఏమిటి ఉన్నది ఏమిటి అని దాన్ని గురించి చేసేటువంటి పరిశోధన ఫండమెంటల్ రీసెర్చ్ సైన్స్లో ఫస్ట్ స్టెప్ అది అంటే శాస్త్రజ్ఞుల్లో సైంటిస్టుల్లో రెండు భాగాలుగా మనం విభజిస్తే ఈ ఫండమెంటల్ రీసెర్చ్ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు కొందరు రెండవది టెక్నాలజీ అంటున్నాను సాంకేతిక పరంగా అంటే ఉన్నది ఏమిటో అది వేరే విషయం ఆ ఉన్నటువంటి వాటిని మానవ జీవన విధానానికి సౌకర్యాలు కల్పిస్తూ సుఖకరంగా మనిషి జీవించడానికి ఏవేవైతే మనకు లభ్యమవుతూ ఉన్నాయో వాటిని మానవ సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్ది అందించేటువంటి ఒక ప్రక్రియ టెక్నాలజీ అది సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండు నడుస్తూ ఉన్నాయి ఇవి అప్పుడు నడిచాయి ఇప్పుడు నడిచాయి కాకపోతే అప్పుడున్న శాస్త్రజ్ఞులకి ఇప్పుడున్న శాస్త్రజ్ఞులకి చాలా భేదం ఉంది అది నేను తర్వాత చెప్తాను దాని కూడా మనం డిస్కస్ చేస్తాం ముందు ఈ రెండిట్లో ముందుకు పోయిన తర్వాత వీళ్ళు ఏం తెలుసుకున్నారు స్వామీజీ అని అంటే మీకు చాలా యజ్ఞాలు కూడా నేను చెప్పుంటాను తరచుగా నేను కోట్ చేస్తూ ఉంటాను ఎడ్డింగ్టన్ గురించి something unknown is doing we do not know what that is whatever theory amounts to edo undi prapanchamlo entha mem parisodhanam chesina guranu maaku ardham ga undedo ee prapanchamlo undi aneidi mem ardham cheskunnamu aneidi bhautika vigyana shastramlo oka achunnathamayinaatuvante sthayina andukunnatuvanti shastragnudu sarartha hedington cheptunnatuvanti mata ఎందుకని అలా చెప్తున్నాడని ప్రతిదాన్ని పరిశో పరిశోధన చేస్తూ ఉన్నారు ఫండమెంటల్ రీసెర్చ్లో టెక్నాలజీ అంటే పక్కన పెట్టండి అలా రీసెర్చ్ కొనసాగుతూ ఉంటే వాళ్ళు ఒకదాన్ని పరిశోధ పరిశోధించే దాని రూపం మారిపోతుంది పరివర్తన చెందుతూ ఉంది ఒక కోణంలో నుంచి మరొక కోణంలోకి అది పోతూ ఉంది ముందుకి ముందు చూసినటువంటి పద్ధతిలో లేదు ముందు ఏ విధానంలో గోచరించిందో ఆ విధానంలో లేదు నిరంతరం మార్పు చెందుతూ ఉంది ఏదైనా చూడండి ప్రపంచంలో మార్పు చెందేదే అందువల్ల ఏమున్న ఈ జగత్తులో ఉన్నవన్నీ కూడాను వేరియబుల్స్ పరిణామం చెందేటువంటివే ఉన్నాయి ఎప్పుడైతే పరిణామం చెందుతూ ఉందో ఒక దశ నుంచి మరొక దశగా పోతూ ఉందో ఇలా పరిణామం చెందేది ఒక దశ నుంచి మరొక దశగా చేరుకున్న తర్వాత పూర్వ దశను పోగొట్టుకున్నది కనుక ఇప్పుడు దీనిని గురించి నిర్ణయించాలి ఏదవిధంగా అంటే పూర్వస్థితిని నిర్ణయించాలనా ప్రస్తుత స్థితిని నిర్ణయించాలనా లేక రేపు మరొకటిగా మారుతుందే ఆ స్థితిని ఊహించాల ఈ మధ్యలో కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది కాబట్టి ఉన్నది ఇది దిస్ ఈజ్ ట్రూత్ ఇది సత్యం అని చెప్పేటువంటి పరిస్థితికి లేకుండా పోయింది ఇది సైన్స్ వ్యవహారం సింపుల్గా అటు చెప్తే సింపుల్గా మనకున్న టైంలో ఇక రెండో వాళ్ళు ఎవరంటే మనిషి తృప్తిగా లేకపోవడానికి సుఖంగా ఆనందంగా జీవించలేకపోవడానికి బాహ్యంలో ఉండేటువంటి ఇవి ఏవో వీటిని ఎంత పరిశీలన చేసినా పరిశోధన చేసినా ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఉండదు గనక పరిణామశీలంగా ఉంది గనక మరి ఇలా పరిణామం చెందేది ఉంటే ఏది పరిణామం చెందిన అలా పరిణామం చెందుతూ ఉంది అని తెలుసుకోవడానికి ఏదైతే ఉందో అధిష్టానంగా ఆధారంగా అది పరిణామరహితంగా ఉండాలి అది కూడా మారిపోయింది అనుకోండి ఇంక తెలుసుకునే ప్రశ్న లేదు కనుక ఇది మారుతూ ఉంది అని తెలుసుకోవడానికి మారనేది ఒకటి ఉండాలి చేంజ్ లెస్ అది ఎక్కడుంది అనే కోణంలో వాళ్ళు ప్రారంభం చేస్తే ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు ఈ ప్రపంచంలో అదే ఇప్పుడు సైంటిస్టు ఫండమెంటల్ రీసెర్చ్లో నడుస్తున్నది అన్ని వేరియబుల్సే అన్ని మార్పు చెందుతూ ఉండే దెన్ వాట్ ఈస్ ద ఇన్వేరియబుల్ ప్రెసెన్స్ ఈజ్ ద క్వశ్చన్ ఈ మార్పు చెందేటువంటి వాటిలో మారకుండా ఉండేటువంటి సత్యం అంటూ ఒకటి ముందా ఉండాలి అది ఉండబట్టే ఇవి అర్థమవుతున్నాయి మరి అది ఏది అది ఈ ప్రపంచంలో ఎక్కడా గోచరించడం లేదు ఈ విషయం ఈరోజు మన ముందుండేటువంటి శాస్త్రజ్ఞులకే కాకుండా కొన్ని వేల సంవత్సరాలు కనుక మనం ఆర్యభట్టు వరాహమిహుడు అక్కడ గనక వెళితే వాళ్ళకు కూడా ఇదే అర్థమైంది ఇవన్నీ కూడా మార్పు చెందుతూ అనేది వాళ్ళకి అర్థమైంది వాళ్ళ ప్రయోగాలు అట్లా నడుస్తూ ఉన్నాయి ఆ దశలో కూడాను మరికొందరు ఇక్కడెక్కడ కనిపించేందుకు అవకాశం లేదు గనక అది ఉండక తప్పదు గనక అది ఏమిటో అన్వేషించాలి అని అనుకుంటూ ఇటు పోకుండా ఇటు అందరూ వాళ్ళు ఇటు తిరిగారు అంటే మీరేమో అంతర్ముఖం అయ్యారు యోగము దరిద్రము అయ్యి మాట్లాడితే అంతర్ముఖం అయ్యారంటున్నాను అంతర్ముఖం అంటే యోగం చెప్పి అంతర్ముఖం కాదు అసలు అక్కడ లేనిది ఇక్కడే ఏమన్నా ఉందా ఎందుకని ఇక్కడ పుట్టింది కనుక ఈ ప్రశ్న సమస్య ఇక్కడ ఉత్పన్నమైంది కనుక నేను సుఖంగా ఉండలేకపోతున్నాను తృప్తిగా ఉండలేకపోతున్నాను అనేటువంటి మాట నా దగ్గర నుంచి కదులుతుంది కనుక అక్కడ అన్నీ మార్పు చెందుతూ ఉంటాయి కనుక ఇక్కడేమన్నా మారింది ఏమన్నా ఇక్కడేమన్నా ఉందా అనేటువంటి ఆలోచన వీళ్ళ జయను మొదలుపెట్టారు సో సైన్స్లో ఇప్పుడు మోడర్న్ సైన్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మాకు అర్థం కానిది ఏదో ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంది ఇంత పరిశోధన చేసిన గతంలో తెలియనటువంటి అనేకమైనటువంటి నూతన విషయాలు మేము తెలుసుకున్న మాకు అర్థం కానిటువంటిది ఈ ప్రపంచంలో ఏదో ఉంది అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞుడైనటువంటి సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ ఫిజిక్స్లో ఒకవైపు చెబుతూ ఉంటే అది అలా అలా కదిలి ఒక దశలో ఎక్కడికి వచ్చి ఆగింది వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్కడికి ఆగింది అదే ఎడింగ్టన్ ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళాడు వై హ్యావ్ నవ్ డిస్కవర్డ్ సింటెన్స్ వై హ్యావ్ నవ్ డిస్కవర్డ్ దట్ ఇట్ ఈజ్ యాక్చువలీ అండ్ ఎయిట్ ఇట్ ఈస్ యాక్చువలీ అండ్ ఎయిట్ ఇన్ ది సెర్చ్ ఫర్ ట్రూత్ It is actually an aid in the search for truth or search for knowledge to understand the nature of knowledge which we seek. Wonderful sentence. <laughs> <And> outdated. Let us <laughs> to science, advanced science, there was a matter of time. Something unknown is doing, we do not know what that is, whatever the area amounts to, and Eddington, J.P. in the outdated. Ipude matter of time, I know. Adhei Eddington Mahas statement today. we have now discovered that it is actually an aid in knowing the knowledge to understand the nature of knowledge which we seek. Very, very important. Manam ye vishayani ke sambandhi chana gnanan ye gnanan mayte manam anveshistupun namam ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం యొక్క స్వరూపానికి సంబంధించినటువంటి అవగాహన మనకు కలిగితే ఆ జ్ఞానాన్వేషణలో ఇది మనకు సహకారి కాగలదు ఇది మనకు సహకారి కాగలదు అండర్స్టాండ్ అర్థం కాలేదు కదా ఏమి లేదు సింపుల్ ఏముంది ఏముంది ఏముంది ఏముందని దాన్ని అన్వేషిస్తూ పోయాము అసలు దేన్నైతే మనం వెతుకుతున్నాం దాని స్వరూపం ఏమిటి అనేది కనుక మనకు అర్థమైతే మనం చేసేటువంటి అన్వేషణలో ఈ అవగాహన మనకు బాగా తోడ్పడుతుంది అనే మాట చాలా సెన్సేషనల్ ఇంతవరకు ఏంటి ఏమున్నది అని ఇప్పుడు అది కాదు అసలు ఇంతకీ మనకు కావాల్సింది ఏంటని దాని స్వరూపం తెలిసిన తరువాత అప్పుడు గనక మనం ఈ అన్వేషణ కనుక ప్రారంభిస్తే ఇంతవరకు మనం పొందలేనిది ఈ అన్వేషణలో అది కూడా మనకు సహకరిస్తుంది అంటాడు అంటే ఇప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్ జరగాలి మళ్ళీ ఫిజిక్స్లో ఇది నేను మీకు సూక్ష్మంగా నిజాం కాలేజీలోనే చెప్పాను ఇంతవరకు విశ్వాన్ని అన్వేషించినటువంటి సైంటిస్టు ఇప్పుడు వ్యక్తివైపు తిరిగి ఉన్నాడు కేవలం విశ్వాన్ని అర్థం చేసుకుంటే రాబో లేదో ఆ విశ్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరో అతని గురించి కూడా అర్థం చేసుకోవాలనేటువంటి స్థాయికి సైన్స్ వచ్చింది ఈ పరిశోధనలు కనుక మున్ముందు చక్కగా నడిస్తే ఇవి ఉపనిషత్తు అడుగుజాడల్లోకి పోతాయని మీకు అనేక నేను చెప్పాను దిస్ ఇస్ ది పాయింట్ అంటే సైంటిస్ట్కి ఎప్పుడు పడాలి తెలుసా ముందు బడి ఉండాల్సిన ప్రశ్న ముందు బడి ఉండాల్సిన ప్రశ్నే ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి అప్పుడుండే సైంటిస్టులు ఇప్పుడుండే సైంటిస్టులు అందరూ బహిర్ముఖంగానే పోయారు వాళ్ళకన్నా మనకి ఏం కావాలనే ఐడియా ఉండింది వీళ్ళకి లేదు ఏముంది అనేటువంటిది ఫండమెంటల్ రీసెర్చి కొనసాగింది ఏదైతే ఉందో దాన్ని పరిశోధిస్తూ ఉంటే అది మార్పు చెందుతూ ఉంది గనక ఎంతకాలం ఎన్నిటి పరిశోధించినా తన జీవిత కాలంలో ఎన్నైతే తటస్థపడతాయో వాటి అన్నిటినీ పరిశోధన చేసిన తర్వాత ఏమవుతుంది ఇంకా తెలియంది చాలా మిగిలిపోయే ఉంటుంది కనుక దేనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడే అవకాశం లేకుండా పోయింది సైన్స్ క్వశ్చన్ మార్కులో ఉంది ఇంతకేం కావాలి అప్పుడు ఇప్పుడు బహిర్ముఖంగా వెళ్ళేటువంటి ఈ భాష్య శాస్త్రజ్ఞులంతా విస్మయం దిగ్భ్రాంతి చెంది నిలబడుకొని ఇప్పుడు దాన్ని సహకారం చేసుకొని నువ్వు అవగాహనని కొత్తగా పరిశోధన చేయడం కన్నా నువ్వు పరిశోధన చేసి ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నావో అది నేను తెలుసుకున్నానయ్యా ఇంకా దానికోసం ఎన్ని జన్మలు వేస్ట్ చేసుకుంటావు ఇంకా దానికోసం ఎన్ని వేలాది సంవత్సరాలు ఖర్చు పెడతావు ఒకవేళ దీన్ని కూడా నువ్వు తయారు చేసుకొని నీకు కావాల్సినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అవగాహనని తోడు చేసుకొని నువ్వు మళ్ళీ నూతనమైనటువంటి పరిశోధనలు జరిపితే ఒకవేళ నువ్వు సక్సెస్ అయితే ఏదైతే నువ్వు సాధిస్తావో అది నేను సాధించాను ఏదైతే నువ్వు చూడాలనుకుంటున్నావో అది నేను చూసేశాను వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ వేదాహం అహం వేద ఐ నో నాకు తెలుసు నాకు తెలుసు అది వేదాహమేతం ఎథం పురుషం ఇక్కడ ఉన్నాడు నవద్వారే పురే దేహి పురుషం వేదాహమేతం పురుషం మహాంతం అద్భుతమైనటువంటి చైతన్య శక్తి సంవిత్ సంవిత్ ఆదిత్యవర్ణం దివ్యమైనటువంటి ప్రకాశం జ్ఞానం నువ్వు అనుకుంటున్నావే ఇన్ ది సెర్చ్ ఫార్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ నాలెడ్జ్ అని నో అది ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ తమస నీకు అర్థం కావడం లేదు అందుకని నువ్వు చీకట్లో ఉన్నావు ఏ అంధకారంలో అయితే నువ్వు ఉన్నావో ఆ అంధకారానికి ఆవల తమ సహ పరస్తాద్ పెంజీకటె కవ్వల ఎవ్వడు వెలుగు గజేంద్రుడు అర్థమవుతుంది అందుకని ఒకవైపు సైంటిస్ట్లంతా దిగ్భ్రాంతి చెంది ఈ పరిశోధనల యొక్క ఫలితాలు ఎటుపోతాయని ఆలోచిస్తున్న దశలో ఉపనిషద్దు దృష్టి నిలబడ్డాడు వేదాహమేతం అహం వేద ఐ నో నాకు తెలిసిది నాకు తెలుసు నాకు తెలుసు నీకు ఎట్లా తెలుసాయా ఎలా తెలుసు నీకు నీకు ఎలా తెలుసు ఈ తెలియడం అనేది నీతోనే ప్రారంభమైంది అంతకుముందు ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు ఎవరికి తెలియకపోతే నీకు తెలిసింది తెలిసిందని ఎట్లా నిరూపణ సో నాకు ముందు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరు నా గురు కశ్చిద్ గురు బ్రహ్మనిష్టం విధివత ఉపేత్య ఆ గురువు దగ్గరికి ఖిత్ ఒకడు గురు బ్రహ్మనిష్టం నువ్వు ఏ సత్యాన్ని అయితే పరిశోధన చేసి చూడాలనుకుంటూ ఆ సత్యాన్ని దర్శించినటువంటి సత్య ద్రష్ట ఋషి గురుం చీకటికి అవకాశమే లేనిటువంటి వాడు కచ్చిత్ ఒకడు ఒక పిల్లవాడు గురు బ్రహ్మనిష్టం విధివత్ ఉపేత్య సమీప్యం విధివత్ ఎట్లా సమిత్పాణిహి శ్రురత్రియం బ్రహ్మనిష్టం నేను ఆ విధంగా వెళ్ళాను గురువు దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఏం జరిగింది ప్రత్యేగాత్మ విషయా అన్యత్ర అపశ్యన్ ప్రత్యేగాత్మ విషయాత్ అయ్యా ఇది అది అది ఇది పరిశోధన చేసి అర్థం చేసుకోవడం కాదు ఈ పరిశోధనలు చేసేటువంటి నేనెవరు కోహం అహం కహ ప్రత్యేగాత్మ ప్రత్య ఆత్మ డైరెక్ట్ నేనున్నట్టుగా నాకు తెలుసు అహమస్మి దెన్ హు ఎమ్ ఐ కోహం నేను ఎవరు చెప్పు కాబట్టి ప్రత్యేకాత్మ విషయా అన్యత్ర శరణం అపశ్యన్ నన్ను నేను తెలుసుకోవడం కన్నా మరొక మార్గమే లేదు ఇంకొక శరణమే లేదు అనేటువంటి నిర్ణయాన్ని సత్యాన్ని ఎందుకని బాహ్యంలో ఏవి చూసినా మార్పు జంతుతూనే ఉన్నాయి ఈ మార్పు జంతు వాటిని పొంది నేను పరిపూర్ణమయ్యేందుకు అవకాశం లేదు గనక పరిణామశీలమైనటువంటి ఈ జగత్తులో ఏది తెలుసుకున్నా నేను పరిపూర్ణం కాలేను గనక ప్రత్యేగాత్మ నేనున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది దీని స్వరూపం ఏమిటి ఇప్పటివరకు అర్థం కాలేదు నేనున్నట్టు నాకు తెలుసు ఎలా ఉన్నానో నాకు తెలియదు ప్రత్యేగాత్మ విషయా అన్యత్ర శరణం అపశ్యన్ నా వైపు తిరగడం కన్నా మరొక విధంగా శరణం అపశ్యన్ పశ్యన్ అపశ్యన్ ఇంకెక్కడ చూడలేకపోతున్నాను గనక నీ నీ యొక్క పరిశోధనలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి గనుక ఇదొక్కటే మార్గం ఉంది గనుక అపశ్యన్ ఎక్కడ కనపడడం లేదు శరణం అపశ్యన్ ఇప్పుడు అభయం నిత్యం అచలం అభయం భయం లేనటువంటిది నిత్యం ఎప్పుడు నశించినటువంటిది సైంటిస్ట్ ఏదైతే తెలుసుకుంటూ ఉండాడో దాంట్లో భయం ఉంది ఉందా లేదా అటంబొమ్మ చూసే భయమే సైంటిస్ట్ తయారు చేశాడు రాజకీయ చేతిలో పెట్టాడు వాడు ఏం చేసినా చేయగలడు ఆ భయం సైంటిస్ట్కి కూడా ఉంది అభయస్థితికి సైంటిస్ట్ కూడా రాలేదు కానీ నాకు కా అటువంటి భయస్థితిలో ఉండేవాడు తృప్తిగా ఎట్లుంటాడు సుఖంగా ఎట్లుంటాడు ఈ ప్రపంచంలో కనుక అభయం నిత్యం శివం ఆచలం పప్రశ్ఛ కాబట్టి ఇవి ఏవి తెలుసుకున్నా చూడండి గురువు దగ్గరకు వెళ్ళిన తర్వాత విధివత్ ఉపేచ్చ గురువు దగ్గరకు వెళ్ళిన తర్వాత అయ్యా పప్రశ్ఛ ఈ కుర్రవాడు ప్రశ్నించాను ఎవరి కుర్రవాడు ఎవడైతే నేను తెలుసుకున్నానని ఇప్పుడు మాట్లాడుతున్నాడు వాడే నేను ఒకప్పుడు నా గురువుని ప్రశ్నించాను ఈ విధంగా నాకు అభయస్థితి కావాలి అప్పుడే పూర్ణంగా ఉండగలను నాకు నిత్యమైంది కావాలి అప్పుడే నేను తృప్తిగా ఉండగలను నశించేది కాకూడదు అచలమై ఉండాలి శుభమై ఉండాలి శవమై ఉండాలి అటువంటిది ఏది అని ప్రశ్నించాను భయం సంసారంలో ఉంది నశింపు సంసారంలో ఉంది హే గు భగవన్ కథమహం సంసారాత్ మోక్ష ఇష్యే కథం ఎట్లా ఈ భయాల నుండి నేను ఎట్లా భయపడాలి బయటపడాలి ఈ దుఃఖం నుండి నేను ఎట్లా బయటపడాలి ఈ కన్యలకు నేను ఎట్లా దూరం కావాలి సైంటిస్ట్ చేస్తున్నది కూడా ఇదే ఆలోచనతో మనకు దుఃఖం లేకుండా చేయాలని మనకు ఆనందాన్ని ఇవ్వాలని వీలు గౌరవం లేదు ఎందుకని ఆయన ఏది తెలుసుకున్నా అది నశించేది అయ్యుంది ఆ నశిస్తుంది అనేదే భయం దేహాన్ని తెలుసుకున్నాడు అనేటి ముందు కదా ఇప్పుడు దేహంలో ఏమేమి ఉన్నాయో అన్నీ తెలిసిపోయినాయి తెలిసి ఏమి లాభం దీన్ని చావకుండా ఇది గతించకుండా నిలుపుకునేటువంటి అవకాశం ఉందా చెప్పండి కనుక ఈ దేహంలో ఏముందో అణు అణువులో గాలించేసి పరమాణువులో గాలించేసి దేహంలో ఉన్నవన్నీ కూడా మనం ముందు పెట్టింది సైన్స్ కానీ ఇది నశించకుండా ఉండగలదా నశిస్తుందయ్యా భయపడుతున్నా నేను ఎందుకని ఈ దేహమే గనక ఇది పోతే నేను పోతాను అని అనుకుంటూ ఉన్నార్ ఫార్ అండర్స్టాండ్ ఇప్పుడు ఎవరు మనం తృప్తి లేని వాళ్ళం అందుకనే తృప్త భవిష్యాన్ని నేను తృప్తి లేని వాడిని గనక తృప్తిగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ దీనికి అవధి ఎక్కడ పరమావధి అర్థం కావడం లేదు కనుక నేను ఎప్పుడూ తృప్తి లేని వాడిని అయిపోయింది సైంటిస్ట్ చెప్పినా ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు కాన్షియస్గా అదేంటో తెలుసా బాహ్యంలో వెళ్ళేటువంటి శాస్త్రజ్ఞులు తనను గురించి తాను ఆలోచించేటువంటి శాస్త్రజ్ఞులు వాళ్ళని సైంటిస్టులు అంటున్నావు మీకు అర్థం కావడానికి నేను చెప్పే రెండో వాళ్ళని ఋషులు అంటున్నాను నేను వాళ్ళ వేదాంతలు ఈ మధ్యలో మరొకరు వచ్చి ఉండాలి ముఖ్యంగా మీకు వాళ్ళ విషయం నేను ప్రస్తావనకు తేలేదు ఎందుకని వేదాంత పంచదశని డీల్ చేస్తున్న టైంలో వాళ్ళ పేరు ఉచ్చరించడం నా స్థాయికి తగదేమో అనుకుంటున్నా నాకు స్థాయి ఉందని కాదు వేదాంత పంచదశకి స్థాయి వాళ్ళు ఎవరంటే మతాలకు సంబంధించి మతాలు ఎక్కడే టచ్ చేయలేదు ఇప్పటివరకు ఉంటే అంటే మేధస్సు కలిగిన వాళ్ళతోనే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మేధస్సు ఉండేవాళ్ళు రెండు రకాలు మనిషిని తృప్తిగా ఆనందంగా ఉంచడానికి అటు వెళ్ళి పరిశోధన చేసి ఫండమెంటల్ రీసెర్చ్ ఒకవైపు ఒకవైపు ఏవైతే అందుతూ ఉన్నాయో మనకు అందేటువంటి వాటిని మానవ జీవన సౌకర్యాలకు అనుగుణంగా మలిచేటువంటి టెక్నాలజీ మరి ఒకవైపు చూసేటువంటి శాస్త్రజ్ఞులు ఇక్కడెక్కడ తృప్తి చెందే అవకాశమే లేదు కనుక అన్ని వారిబుల్సే కనుక అన్ని పరిణామశీలమే గనక అసలు నేనేమిటి నా దగ్గరకే వస్తాను వీటిని అర్థం చేసుకుని నేనేమిటి అని ఆ వైపు తిరిగి అక్కడ పడతారు ఒక విషయాన్ని సంవిత్ సంవిత్ మూడో శ్లోకంలో స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు ఏం చూడబాగండి సంవిత్ నెక్స్ట్ వీకే స్టార్ట్ అవుద్ది కాన్షియస్నెస్ చైతన్యం అసలు ఎత్తుకోవడమే చాలా అద్భుతంగా ఈ టెక్స్ట్ వేదాంత పంచ స్టార్ట్ అవద్ది మూడో శ్లోకంలోనే కాబట్టి నేను ఇది తెలుసుకుంటూ ఉన్నాను కనుక రాయి తెలుసుకోలేదు ఈ మొక్క తెలుసుకోలేదు నేను తెలుసుకుంటున్నాను కనుక నాలో చైతన్యం ఉంది మరి చైతన్యం ఉన్నప్పుడు ఈ చైతన్యం ఏమిటి అసలు నేను అదే దానికన్నా అన్యమా దాని స్వరూపం ఏమిటి అని తనకు సంబంధించినటువంటి అవగాహన వైపు తిరిగి చూసినటువంటి వాళ్ళు వేదాంతులు వాళ్లే ఋషులు వాళ్ళు సత్యద్రష్టలు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు బాబు అందరు కూర్చోండి నువ్వు తృప్తి లేని పడివే ఎస్ సత్యం అది ఫస్ట్ సెంటెన్స్ అదే మన వ్యవహారము తృప్తి లేని వాళ్ళము సుఖమ లేని వాళ్ళమంటూ ప్రారంభమయ్యాను నేను ఈ మాత్రం ఓ పది నిమిషాలు అయ్యేటప్పటికీ వేదాంతం క్వశ్చన్ చేస్తుంది నిజమా నువ్వు అన్న స్టేట్మెంట్ నువ్వు తృప్తి లేని వాడి అవును కదండీ అంటే నీ స్వరూపం తృప్తి లేని స్వరూపం అసంతృప్తే అవును సో అదే నీ స్వభావమా అవును అదే నీ స్వరూపమా అవును బీ హ్యాపీ అంటే ఇంకేం లేదు నీకు మార్గమే లేదు బీ అవుట్ లేదు ఎందుకని ఏదైతే సత్యమో నశించదు నువ్వు తృప్తి లేని వాడివి అనేది గనక సత్యమైతే అసంతృప్తే గనక నీ స్వరూపమైతే అదే గనక సత్యమైతే సత్యమయ్యేది నశించేందుకు అవకాశమే లేదు గనక ఎవరెన్ని చేసినది పోదు సార్ సో ఎటర్నల్ డిస్సాటిస్ఫాక్షన్ ఎటర్నల్ ఇన్కంప్లీట్నెస్ జీవితాంతం ఇట్లా దుఃఖపడుతూ ఉండాల్సిందేనా లేదు సార్ నా కాదు సార్ ఇంకేం కావాలి తృప్తి కావాలి సార్ అది అడుగుతున్నావు గనక అది ఎక్కడో ఉండాలి కాదు. అలా తృప్తి చెందిన వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు అటు జూస్తే శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు నువ్వు అడుగుతూ ఉన్నావు గనక అది ఎక్కడో ఉండాలి లేకపోతే నువ్వు అడిగేందుకు అవకాశం లేదు తెలియని దాన్ని అడగలేవు ఎక్కడో ఉంది ఎక్కడ ఉందో నీకు అర్థం కావడం లేదు అందుకని నువ్వు అడుగుతూ ఉన్నావు ఒకవైపు నువ్వు ఏదైతే అడుగుతూ ఉన్నావో నిత్యతృప్తి ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉండేది నిరాశ్రయ నిర్నిమిత్తానంద అటువంటి తృప్తిని నువ్వు కోరుతున్నావు గనక నువ్వు కోరుతున్నావు కనుక అది ఉంది అది ఉంది అనుభవించిన ఉన్నారా అనుభూతికి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా స్వరూపాన్ని ఎరుకుపరుచుకున్న వాళ్ళు ఉన్నారా కావలసినంతమంది బయట దేశాల్లో ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ ఈ పుణ్య భారతావనిలో సమాజం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఉన్నవాళ్ళల్లో మహాత్ములుగా కీర్తించబడ్డ వాళ్ళంతా వాళ్లే వాళ్ళే తెలుసుకున్నటువంటి వాళ్ళే చెప్పు ఎప్పుడు చెప్పు కాబట్టి ఏం చేయాలి నువ్వే కనుక అసంతృప్తితో ఉండేవాడివైతే నీ సమస్య పరిష్కారం కాదు అసంతృప్తి గనక నీ స్వరూపం కాకపోతే పరిష్కారమే అవసరం లేదు పరిష్కారం అవసరం లేదా బంధం అనేది ఉంటే బంధం నుంచి విడిపడాలి బంధం సత్యమైతే సత్యమైంది ఎప్పుడూ పోదు బంధమే గనక సత్యం కాకపోతే అసత్యమే అయితే అసత్యం అంటే లేని గనక పోవాల్సిన అవసరం లేదు జస్ట్ అండర్స్టాండ్ ఏంటి స్వామిజీ కన్ఫ్యూషన్ ఎస్ ఈ దశలో కన్ఫ్యూజన్ యాక్సెప్ట్ చేయి ఎక్కడుంది కన్ఫ్యూషన్ ప్రపంచం విషయంలో కన్ఫ్యూజన్ లేదు బాగా అర్థం చేసుకోండి ఏ వస్తువును అడిగినా సైంటిస్ట్ ఇది ఇది అని చెప్తాడు అయ్యా ఈ నీళ్లు ఏంటంటే హెచ్ అని చెప్తాడు రెండు పాలు ఉదజని ఒక పాలు ప్రాణవాయువు కలిస్తే రెండు పాలు హైడ్రోజన్ ఒక పాలు ఆక్సిజన్ కలిసినప్పుడు ఈ నీరు తయారైంది అని నీకు బాగా విడదీసి విమర్శించి చెప్పగలడు సుస్పష్టంగా తెలుస్తుంది అంతా తెలియనిది కనిపించనిది అర్థంగా అనేది ఏదైనా ఉంటే నీకు అది నువ్వే ఏవైనా నీకు అవైలబుల్ అయ్యి ఈ ప్రపంచంలో బాగా అర్థం చేసుకో బట్ యు ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్ ఆబ్జెక్టిఫికేషన్ నీకు నువ్వు ఎప్పుడు దృశ్యం కావడం లేదు నువ్వెవరో ఇప్పటి వరకు నువ్వు చూడలేదు నేను మాట్లాడుతూ ఉన్నావు నీకు సంబంధించినటువంటి దృశ్యం నీ ఏ రోజు నువ్వు చూడలేదు సమయం నేను చూశాను అది శరీర శరీరం కనుక నువ్వేమో నీకు తెలియడం లేదు నువ్వు కానిదంటా నువ్వు అంటున్నావు కాబట్టి ఎక్కడుంది సమస్య అంటే మనసులో ఉంది ఎక్కడుంది మనసులో ఉంది అందువల్ల సైన్స్ దగ్గరకు అది దాటిన తర్వాత సైకాలజీకి వస్తే సైకాలజీ మైండ్ ఈజ్ మ్యాన్ అని మనసే మనిషి గనక మనసుకు సమస్య ఉంది కనుక మనిషికి సమస్య పో మైండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం మైక్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం మైండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అదే ఋషి అవగాహన అదేంటి సహజ అదే అదే అదే మైండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం రాముడికి మైండ్ లేదా లేదా కృష్ణుడికి రమణ మహర్షికి శంకరాకి వాళ్ళకంత వాళ్ళు ఏమైనా చెప్పారు అదే నా మనసు నాకు ప్రాబ్లం అని ఏదో తెలిసినట్టుగా మనం చెప్తాం ఎందుకని అదేదో మనకు అర్థం కాదు కనుక సో కన్ఫ్యూజన్ అంతా మైండ్లో ఉంటే మనసే సమస్యనా మనసు కనుక సమస్య అయితే వాళ్ళకి కూడా మనసు ఉంది వాళ్ళకే సమస్య ఉండాలి ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు మనసును పెట్టుకునే సమస్యలు లేకుండా ఉండేవాళ్ళు అస్సలు ఒకరు అవసరం లేదు నువ్వే చాలు నువ్వే చాలు నువ్వు గాడ నిద్రపోయినప్పుడు నీకు మనసు లేదు నీకు ప్రాబ్లం లేదు మళ్ళీ దాన్నే పట్టుకుంటాడు స్వామీజీ గాడ నిద్రపోయినప్పుడు మనసు లేదు కనుక మనసు లేకపోవడం వల్ల నాకు సమస్య లేదు కనుక సమస్య మళ్ళీ నేను మేలుకుంటేనే వచ్చింది కనుక సమస్య మనసుకు సంబంధించింది మరి నువ్వేంటి చెప్పు నాకు అది విషయం అది కదా విషయం మనసుకు సమస్య ఉందని నువ్వు బాధపడుతున్నావా సమస్య రూపమైనటువంటి మనసు నీవే అని బాధపడుతున్నావా మనసుకు సమస్య ఉందని నీకు బాధ లేక ఆ సమస్య కలిగిన మనసు నువ్వే బాధ మైండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం మైండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం దెన్ థాట్ ఈజ్ ఏ ప్రాబ్లం మనసు కాదు సమస్య వృత్తి ఆలోచన సమస్య రమణ మహర్షికి మనసు నాకు మనసుంది ఆ మనసు ఆయన్ని బాధ పెట్టలేదు నా మనసు బాధ పెడతా ఉంది దీనికి కారణం మనసు ఉండడం మనసు లేకపోవడం కాదు మనసులో నడిచేటువంటి ఆలోచన అది బాధ కారణం అవునా దాట్ ఈజ్ య ప్రాబ్లం ఇస్ ఇట్ ట్రూ వాళ్ళకున్నాయి కూడా థాట్సే కదా మైండ్ ఎంటర్టైన్స్ థాట్స్ మనసులో ఆలోచనలు నడుస్తాయి వాళ్ళకున్నాయి కూడా ఆలోచనలే కదా కొంపలు ముంచాలి ఆలోచన వచ్చింది ఒక ఆయనకి రామాయణం ఆలోచన వచ్చింది వాల్మీకి రెండు ఆలోచనలే కదా ఏంటి ఇప్పుడు డిఫరెన్స్ మైండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం థాట్ ఈజ్ ఏ ప్రాబ్లం థాట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం థింకింగ్ ఈజ్ ఏ ప్రాబ్లం థింకింగ్ ఈజ్ ద ప్రాబ్లం ఆలోచించే విధానం థింకింగ్ ప్రాసెస్ ఇది కరెక్టా ై డోంట్ థింక్స్ ఎందుకని వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు కదా థింకింగ్ వాళ్ళకే ఉంది మనకు ఉంది కదా కొంపలు ముంచిన ఆలోచించి కొంపలు ముంచాడు రామాయణం రాసిన వాళ్ళ కూడా ఆలోచించే రామాయణం రాశాడు థింకింగ్ ఆయనకే ఉంది దీనికి ఉంది థింకింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం రాంగ్ థింకింగ్ ఈజ్ ఏ ప్రాబ్లం అర్థమైంది ఇప్పుడు రాంగ్ థింకింగ్ ఈజ్ ఏ దేని ఎట్లా ఆలోచన చేయాలో అలా ఆలోచన చేయకుండా మరొక విధంగా గనక ఆలోచన చేస్తే అది సమస్యగా ఉత్పన్నమవుతుంది ఎప్పుడు రాంగ్ థింకింగ్ ఈజ్ రావడం క్లియర్ కదా ఎట్లా పోది రాంగ్ థింకింగ్ అది ఎట్లా రిజాల్వ్ అయ్యింది రైట్ థింకింగ్ రిజాల్వ్స్ రాంగ్ థింకింగ్ సింపుల్ సరిగా ఆలోచన చేయలేకపోవడమే సర్వ సమస్యలకి ఆధారమైతే సక్రమంగా ఆలోచన చేయగలిగితే అక్కడే పరిష్కారం దొరుకుతుంది మన ఏవ మనుష్యానం కారణం బంధ అంటే ఇది అంతేగాని మనసు కాదు రాంగ్ థింకింగ్ ఉందా బంధం రైట్ థింకింగ్ ఉందా బంధ విముక్తి కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఎవడైతే తప్పుడుగా ఆలోచ తప్పుడు ఆలోచనలు చేస్తాడో ఆ తప్పుడు ఆలోచనలే సరి అయినవిగా తప్పుడు ఆలోచనలో ఒక భాగం ఇక్కడ డేంజర్ ఇక్కడ డేంజర్ అందుకనే ఉదయం చెప్పాను నేను అమ్మవారిని ప్రార్థించేటప్పుడు తల్లి నా స్వీయ భావాలు లేకుండా మహాత్ముల యొక్క భావాలు నాకు హృదయంలో దించేటట్టుగా నన్ను ఆశీర్వదించు ఎందుకని నా స్వీయ భావాలతో నేను శాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం లేదు లేదు వేస్ట్ సంవత్సరాలున్నా కూడా వేస్ట్ ఒక అక్షరం కూడా కదా ఎందుకని ఈ మనసు మాట్లాడుతూ ఉంది రాంగ్ థింకింగ్ ఉండే మనసు కాబట్టి రైట్ థింకింగ్ అనేటువంటిది మనసుకు గనక వస్తే అసలు ఏం కోరుకుంటూ ఉన్నాడు మనిషి అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి నేను తృప్తి లేని వాడిని నేను తృప్తి లేని వాడిని నేను తృప్తి లేని వాడిని అనిపోతూ ఉన్నాడు అనుకోండి ఒక దశలో గురువు కూడా చెప్పగలిగేది ఏంటంటే నేను నీకేమీ చేయలేను రాని కారణం ఒక సాధువు ఎక్కడ అరణ్యవాస అరణ్యాల్లో ఉంటూ ఉంటే చిన్న కుటేరం పెట్టుకొని అక్కడ ఆయన దగ్గరికి ఒక చిట్టెలకు వచ్చి అంటుంది ఆయన ఏంటంటే దీనికి కూడా ఏదో సమస్య ఉన్నట్టుంది నా దగ్గర చూసింది ఏముంది ఇది కారణం ఏంటి అని దాన్ని అలా అలా చూసాడు దీనంగా ఇటుటిట్లు అంటుంది ఏంటని నీ ప్రాబ్లం అన్నాడు సేమ్ అభయం నిత్యం అచలం పప్రశ్చ అయ్యా నాకు భయం లేకుండా ఉండాలా నాకు అభయప్రదానం చేయి ఏది చిట్టెలుక మౌజ్ ఎందు సడు ఎవరెవరే దీనికి కూడా ఉంది ప్రాబ్లం ఇది కూడా ఏదో తృప్త భవిష్యం అంటుంది అసలు ఎందుకు వచ్చింది నీకు భయం అనేది ఈయన ఇంకా థింకింగే కదా నిదసగలిగినవాడు ఋషి అసలు ఎందుకు వచ్చిందే నీకు భయం అని దానికి తెలుసు కారణం దానికి కారణం తెలుసు అది అన్నది ఏం లేదండి పిల్ల ఒకటి ఉంది కదా అంతే దాని స్థాయి దాని స్థాయి అంతే దానికి మరణాలు జనన మరణాలు ఇవన్నీ తెలియదు అవన్నీ మనకు తెలుసు అర్థం కాకుండా దానికొక్కటే తెలుసు ఏంటంటే పిల్లొకటి ఉంది ఆ ఉంటే ఏంటి దానివల్ల భయం అది ఎప్పుడైనా తినేస్తుంది ఇందువల్ల నాకు భయం నువ్వు అభయం భయం ప్రసాదిస్తావని పప్పుడొచ్చా నిన్న వచ్చి అడుగుతున్నా పాపం ఈయనక మనసు కరిగి ఓహో ఎస్ అంతే కదా అవును అంతే ఇలా అన్నాడు వెంటనే అది ఎలుక చిట్ ఎలుక రాట్ అయిపో మన ఐ మీన్ క్యాట్ అయిపోయి పిల్లిగా మారిపోయి ఇప్పుడు చూసుకున్నది పోను పోయింది ఆనందంగా ఎందుకని ఇంకా క్యాటం చేయలేదు కదా పిల్లం చేస్తే దీన్ని ఇదే పిల్లిగా మారిపోయింది కదా రెండు గల సినిమా పోతాయి ఒకవేళ పిల్లి వచ్చిన ఈ రెండు సినిమా పోతాయి చాలా హ్యాపీగా పోయింది చోట కుక్క చూచింది ఇది ఎక్కడా కొత్తదిగా ఉంది ఈ పిల్లి అని అది తరిమింది ఇది పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చేటి అన్నది ఏమన్నాడు మళ్ళీ అంటే సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఇంత ముందు ఊపిినట్టే ఊపుతా ఉండవు ఎప్పుడు కూడా చూడు మనిషికి బాధ వస్తే కన్నీళ్ళే వస్తాయి కదా కష్టాలు వస్తే ముఖం ముడుచుకొని కూర్చుంటాడు కదా ఎప్పుడు ఎంతే ఎక్స్ప్రెషన్ అంతే ఇది మళ్ళీ వచ్చేటి అన్నది మళ్ళీ అడిగాడు ఏంటని ఏంటయా ఇంతమంది కానీ గౌరవమైంది నా పరిస్థితి ఎంతమందు బిల్లు వచ్చిందనుకో నేను చిన్న రంధ్రం ఏదైనా దూసుకొని ఒక బిలం దూసుకొని దాంట్లో దూరేవా నేను దూరతాను కానీ అది దూరలేదు నేను మధ్య మధ్య వచ్చి ఇటు చూసి అది లేదని తెలుసుకుని బయటపడే ఇప్పుడు అట్లా కాదు నేను పరిగెత్తుతూ ఉంటే ఆ కుక్క అనక పరిగెత్తా ఉంటే నేను పరిగెత్తటట్టు లేదు కుక్కలతో ఏడ పరిగెత్తాం ఇటువంటి జన్మ ఇచ్చేవి ఇది ఇంకా భయంగా ఓహో అదే ఈయనకి ఇంకా దాని మీద సానుభూతి పెరిగింది ఎందుకనంటే ఇంకో డాక్టర్ దగ్గర పోకుండా నా దగ్గరికి వస్తుంది ఇప్పుడు రోగం మారుతూ ఉన్నా నన్నే ఆశ్రయించుకొని అందువల్ల ఎట్లయినా సరే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే అని అనుకుని దాన్ని కుక్కగా మార్చేశాడు పోని అప్పుడు అనుకున్నది ఇంకేముంది ఏ కుక్క ఏ కుక్క అయితే హాయిగా అట్లెళ్ళింది ఒక చిరుత కనపడిందాడు అది ఎలా చూసింది సరివింది ఇది పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఆ నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ వచ్చి ఋషికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కొత్త కొత్త ఇది వేస్తుంది రైతి మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అయ్యా చిరుతపులు తరువుతో ఉంది నేను ఇంకా దాంట్లో చచ్చిపోతానికి నేను లాభం లేదు నువ్వు అటు పోయి నేను భయం అని నువ్వు వచ్చావు నువ్వు చావుకు ఇసురు పెట్టావు అని ఋషిని అంటది ఋషి అంటాడు చిచే అర్థం చేసుకో ఇప్పుడు ఏంటి నీ బాధ చెరుతో పోలే కదా ఆల్ రైట్ ఇట్లా అన్నాడు చీటా ఒకటి చేసినప్పుడు ఎన్నెన్నా చెయ్యు కదా చిటా ఇక్కడి కొద్ది దూరం పోయింది ఎవడో ఒకటి గన్నెత్తుకుని తిరుగుతున్నాడు అక్కడ ఇది మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది మహాత్మా నువ్వేంట నువ్వు బాబు అవన్నీ దగ్గరకు వచ్చి చంపాలి వాడు దూరం నుంచే చంపేసేటట్టున్నాడు దగ్గరకు కూడా రావాల్సిన అవసరం లేదు నన్ను ఏదో ఋషి ఒప్పుకున్నాడు ఋషి కదా ఋషిక ఏమి యాక్సెప్ట్ చేసాడు గ్లాడ్ యాక్సెప్టెన్స్ ఏంటో తెలుసా ఇప్పుడు అంటాడు Nothing I do for you is going to be of any help because you have the heart of a mouse. You have the heart of a mouse. This is the reality. If you are not going to die, you are not going to die. You are not going to die. అక్కడి నుంచి నేను కుక్కను చేశాను అది మన పిల్లిని చేశాను పిల్లి నుంచి కుక్కను చేశాను కుక్క నుంచి చిరుతన చేశాను ఎంట్రీ చేసినా కూడాను రూపాలు మారుతూ ఉన్నాయి కానీ నీ హార్ట్ మాత్రం చిట్టెలుక హార్టే అంటే ఆ భయపడే నేచర్ ఏదైతే ఉందో అది మాత్రం పోవడం లేదు నువ్వు ఎక్కడికి పోయినా కాబట్టి ఎన్ని రూపాలు నువ్వు ఎత్తినా ఎన్ని చోట్ల నువ్వు ఉన్నా ఎన్నిటినీ ఈ ప్రపంచంలో నువ్వు సాధించినా పదవులు సాధించిన ధనం సాధించిన ఏది సాధించినా అది ఎట్లాగైతే చిట్టెలుక దాని హృదయాన్ని మార్చుకోలేక అన్ని చోట్ల ఆ హృదయాన్ని భయపడే హృదయాన్నే తీసుకుపోయిందో నీవు ఎంతగా పెరుగుతున్న ఈ ప్రపంచంలో నేను తృప్తి లేని వాడిని అనేది మాత్రం క్యారీ చేస్తూనే ఒకప్పుడు చదువు నువ్వు తృప్తి లేనివాడివి చిన్నప్పుడు చదువుకున్న తర్వాత తృప్తి లేని వాడివి భార్య వచ్చిన తర్వాత తృప్తి లేని వాడివి సంతానం కలిగిన తర్వాత తృప్తి లేని వాడివి పదవులు వచ్చిన తర్వాత తృప్తులైన వాడివి ధనం వచ్చిన తర్వాత తృప్తి లేని వాడివి కాబట్టి ఎప్పుడూ తృప్తి లేని వాడివి కాబట్టి ఇక్కడ నిత్య మళ్ళీ ఇంకేదో తృప్తి కోసం ప్రయత్నించడం కాదు ఒకవేళ నేను మళ్ళీ ఈ చిరుతగా చిరుత అయిన తర్వాత కూడా భయపడుతుంది కనుక ఆ బోయవాడు ఎవడైతే ఉన్నాడో హంటర్ ఎవడైతే ఉన్నాడో వాడుగా తయారు చేస్తే ఇంకొక వాడిని చూసి భయపడుతుందే గాని ఇంకా పొయ్యేందుకు అవకాశమే లేదు గనక వాస్తవంగా అసలు నీ స్వరూపం ఏమిటి కిం స్వరూపం ఇది కిం స్వరూపం ఇది అసలు నీ యొక్క స్వరూపం ఏమిటి నువ్వు నిజంగా తృప్తి లేని దానివేన్నా ఇదే అతను అడిగింది భగవాన్ కథమహం సంసారాత్ మోక్ష ఇష్యే హే గురుదేవ నేను దీని నుంచి ఏ విధంగా ఈ బంధము నుండి బయటపడాలి ఈ దుఃఖం నుండి బయటపడాలి ఈ వెలితి నుండి బయటపడాలి ఈ అసంతృప్తి నుంచి నేను బయటపడాలి అప్పుడన్నాడు కూర్చొని ఆయన నేనేదో నీకు ఉపదేశం చేస్తాను ఏం ఉపదేశం చేస్తావు తత్వోపదేశం చేస్తాను ఏం చేస్తాను తత్వోపదేశం తత్వాన్ని నీకు ఉపదేశిస్తాను తత్వం ఏమిటి తస్య భావ తత్వం ఏదైతే ఉందో అది సత్యం కాదు? అదే తత్వం ఇంకేమీ లేదు సమస్తానికి సంబంధించినటువంటి సత్యావగాహన ఏదో ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా పోవడం కాదు సైంటిస్టులాగా సర్వం ఏదైతే ఉందో ది రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ది రియాలిటీ ఆఫ్ ఎవ్రిథింగ్ ఒకటి కాదు ఏదైతే ఉందో ఆ సంస్థానికి సంబంధించినటువంటి సత్యం అది నీకు తెలియజేస్తాను ఇది తత్వోపదేశం తత్వం అంటేనే తస్య భావ తత్వం ది రియాలిటీ ఆఫ్ ఎవ్రిథింగ్ మళ్ళీ ఇది లేదు నాకు ఇది తెలుసు అది తెలియదు అనడానికి అవకాశం లేదు యజ్ఞాత్వ సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది తత్వోపదేశం ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది మైండ్ కన్ఫ్యూజన్లో ఉంది కనుక అదే పాయింట్కి ఏలేదు ఓకే కనుక ఇలా గురువు దగ్గర వాడు నాకు ఏమీ తెలియడం లేదు జ్ఞానాన్వేషణలో నేను ముందుకు పోతూ ఉన్నా ఏ జ్ఞానాన్ని అయితే నేను అన్వేషిస్తూ ఉన్నానో దాని స్వరూపానికి సంబంధించిన అవగాహన కనుక నాకు కలిగితే అది నా జ్ఞానాన్వేషణలో సహకరిస్తుందేమో అని ఎడ్డింగ్టన్ లాంటి శాస్త్రజ్ఞుడు అభిప్రాయపడుతూ ఉంటే అహం వేద నేను తెలుసుకున్నాను అది నాకు తెలిసింది నాకు తెలిసింది నాకు తెలిసింది నీకు తెలుస్తుంది నేను తెలుసుకున్నాను నువ్వు తెలుసుకుంటావు నాకు తెలిసింది కనుక నీకు తెలుస్తుంది నేను తెలుసుకున్నాను కదా నువ్వు తెలుసుకోగలుగుతావు ఆ సత్యాన్ని నేను సాక్షాత్కరించుకున్నాను నువ్వు సాక్షాత్కరించుకుంటావు దీనికి మార్గం ఉంది ఒకప్పుడు నేను వెళ్ళి పప్రశ్చ ప్రశ్నించాను గురువుని కథమహం సంసారాత్ మోక్ష నేను ఈ సంసారం నుండి ఎట్లా బయటపడగలను అడిగాను ఇప్పుడు ఎక్కడుందో ఆ సంసారం అని ఆలోచిస్తున్నా నేను ఏం చేయాలని ఆయన్ని అడిగాను ఇప్పుడు అనుకుంటున్నా అన్నీ చేసిన వాడిని నేనే కదా ఆయన దగ్గరకు పోక నా పరిస్థితి అది ఇప్పుడు నా పరిస్థితి ఇది ఐఆమ్ బ్లెస్డ్ ధన్యోహం ఇది స్టేట్మెంట్ ధన్యోహం ృ్యోహం ధన్యోహం ఐమ్ బ్లెస్డ్ నేను సాక్షాత్కరించుకున్నాను కనుక ధన్యజీవిని అయిపోయాను కృత కృత్యోహం నేను చేయవలసిన పనులు ఈ ప్రపంచంలో ఏమీ లేవు చేయవలసినవన్నీ చేసిన వాడిని అయ్యాను చూడవలసిన వాడిని చూసిన వాడిని అయ్యాను ఎందుకని అంత ఏకమే పద్ధతి ఏం దట్ ఈస్ ద పాయింట్ విముక్తోహం భవగ్రహాత్ భవా సంసారం భవగ్రహాత్ అహం విముక్త అస్మి ఈ సంసారం అనేటువంటి సంఖ్య నుంచి నేను విడుదల పొందాను విముక్తోహం భవగ్రహాత్ ధన్యోహం చెడు ఇంకా ధన్యుడికి నేను ధన్యుడిని అయ్యాను బ్లెస్డ్ అనేవాడికి అసంతృప్తి ఎక్కడిది కృతకృత్యోహం నేను ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు బాధ ఎక్కడిది విముక్తోహం ఏముండే బంధించినవి సర్వబంధాల నుంచి విముక్తులు పొందాను విముక్తోహం భవగ్రహాత్ ఈ సంసార బంధాల నుంచి సంపూర్ణంగా విముక్తులైపోయాను నేను మరి ఎవరయ్యాను ఇప్పుడు నిత్యానందస్వరూపం అహం నిత్యానందస్వరూప అహం నిత్యానంద స్వరూప అస్మి నిత్యం ఆనందమే నాది నా స్వరూపమే ఆత్మస్వరూపం అది నేను అయ్యుండాను అని నాకు ఎరుక కలిగిపోయింది గురుదేవా ఇటు తిరిగి పూర్ణోహం ఐఎమ్ కంప్లీట్ ఐఎమ్ ఫుల్ పూర్ణోహం ఎట్లయ్యావయ్యా త్వదనుగ్రహాత్ త్వద్ కేవలం నీ అనుగ్రహం వల్ల గురుదేవ నీవు నా హృదయంలో నిక్షిప్తం చేసినటువంటి జ్ఞానం వల్ల నేను నేనుగా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా నేనెవరో నాకు తెలియకపోతే నేనెవరో నువ్వు తెలియజేసిన తర్వాత నన్ను గురించి నాకు తెలియనప్పుడు దుఃఖమంతా నాది నన్ను గురించి నాకు తెలిసిన తర్వాత ఆ దుఃఖం నుండి సంపూర్ణంగా విడిపడిపోయాను విముక్తోహం నిత్యానంద స్వరూపోహం త్వనుగ్రహాత్ అహం భవగ్రహాత్ విముక్త అశ్విని ఈ సంసార బంధాల నుంచి విడిపడిపోయాను ఈ సైంటిస్ట్ ఏదైతే అన్వేషణ చేశాడో ఇవన్నీ ఇట్లా మనకు సత్యం దొరకపోవడానికి కారణం అవి మార్పు చెందుతూనే ఉండడం వేరియబుల్స్ అవునా కదా ఎప్పుడైతే మార్పు చెందుతూ ఉంటాయో నశించిపోతూ ఉన్నాయి నశించేటువంటి నీకు అభయాన్ని ప్రసాదించలేవు కాబట్టి అటువంటి నశించినటువంటి సత్యం ఏదైతే ఉందో అది నీ స్వరూపంగా నీకు తెలిసి రావాలి ఇది అనాది నుండి వాహ్యములో పరుగులెత్తినటువంటి మేధావులు ఒకవైపు తనేమిటి తన స్వరూపం అని దీనిని గురించి విచారం చేసినటువంటి మేధావులు వాళ్ళు శాస్త్రజ్ఞులు అయ్యారు వీళ్ళు ఋషులయ్యారు సత్యద్రష్టలు అయ్యారు వీళ్ళు తెలుసుకున్నారు ధన్యోహం కృతకృత్యోహం అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు ఆ గురువు దగ్గర గురు లబ్ధం గురువు దగ్గర ఏదైతే ప్రసాద రూపంలో వీళ్ళకి అందిందో దాన్ని स्वाभव आविष्कुर प्रसाद लब्ध स्वाभव आविष्क द्ञाना पर्वात वाल स्वीय भावल ने तुं रगद्वेषाल अतीत अभिमान अहंकार दूर गुर हृदय में चोट संपाद सत्य विषयानी आल <coughs> की बुद्धि की चक्कर ज्ञाव वृत्ति पट्टी ఏమయ్యారు గురుసాబ్ధం ఆ గురువు యొక్క ప్రసాదం అనుగ్రహం గురుప్రసాద లబ్ధం అనుభవం ఆవిష్కరవతి వాళ్ళకు దగినటువంటి స్వానుభవం ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించారు ఏమని ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం భవగ్రహాత్ సచ్చిదానందస్వరూపోహం ఎట్లా వచ్చేవై అర్వాది అనుగ్రహాత్ విముక్తోహం త్వనుగ్రహాత్ అని స్వానుభవం ఆవిష్కరవుతి వాళ్ళ యొక్క అనుభవాన్ని అందించిన తర్వాత నా ఇదానీ ఇతడు గురు ఇతడు గురు ఇతడు గురు ఇప్పుడు ఇతడు ఒకప్పుడు వెళ్ళాడు అయ్యా గురుదేవా భగవన్ కథమహం సంసారాత్మోక్ష ఈషని వెళ్ళాడు కదా అడిగాడు కాదు ఇతని దగ్గరికి వస్తూ ఉన్నారు ఎవరైతే అడుగుతారో తద్విజ్ఞానార్థం సహా గురుమే అభిగచ్చేది సమిత్పాణి క్షరత్రియం బ్రహ్మనిష్టం అటువంటి వాడికి చెప్పాలి గనక తాను గురువయ్యాడు కదా చెబుతూ ఉన్నాడు ఇది శిష్యుడికి అందించిన తర్వాత వాడు గురువై తన శిష్యుడికి అందించిన తర్వాత అతడు గురువై తన శిష్యుడికి అందించిన తర్వాత ఇలా వచ్చేటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో ఇది గురు శిష్య సంప్రదాయం సంప్రదాయం సమ్యక్ ప్రకర్షేణ దీయతే ఇది సంప్రదాయ సమ్యక్ చక్కగా ప్రకర్షేణ దీయతే అనేన ప్రకారేణ దీయతే ఇది సంప్రదాయ సంప్రదాయ ఉదయం నేను చెప్పినట్టుగా చక్కగా అందించబడింది ఇట్ ఇస్ హ్యాండ్ అవర్ ప్రాపర్లీ సమ్యక్ చక్కగా అందించడం జరిగింది చక్కగా అంటే స్వామీజీ తన గురువు తనకి ఎలా అందించాడో అలాగే ఇప్పుడు ఒక ప్రయాణం చేసిన వాడు అయ్యా నాకు దారి తెలియదు అటు వెళ్ళాలి అంటే తాను కనుక ఆ మార్గంలో వెళ్ళినవాడైతే నాయన ఇలా వెళ్ళాలి అని చెబుతాడు అంతేనా అంతే కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు తను ఏ విధంగా అయితే జ్ఞానాన్ని పొందాడో అదే మార్గాన్ని సూచిస్తూ తర్వాత వచ్చేటువంటి వాడికి కూడాను జ్ఞానాన్ని తెలియజేస్తాడు గనక ఇప్పుడు గురువైనటువంటి వ్యక్తి ఒకప్పుడు తాడు శిష్యుడు గనక గురు శిష్యు చేసి సేవ చేసి నిర్మలమైనటువంటి చిత్తాన్ని పొంది ఇవన్నీ వస్తాయి మీకు పొంది తాను గురువయ్యాడు ఈరోజు జ్ఞానం కలిగి స్వానుభవాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు ఆ గురువు దగ్గరకి ఎవరైతే శిష్యులు వస్తారు తన గురువు దగ్గర తాను ఏ విధంగా అయితే పొందాడో అలా పొంది తాను ఎట్లా నిత్యతృప్తోహం నిరాశ్రయోహం నేను ఇంకొక దాని మీద ఆధారపడి మరొకరి మీద ఆధారపడలేను నా తృప్తి నా మీదనే ఆధారపడి ఉంది అనేటువంటి నిత్య తృప్తి ఏ మహానుభావుడికి అయితే కలిగిందో అటువంటి వాడు గురు వచ్చినటువంటి శిష్యులకు దీన్ని బోధిస్తూ ఉండాడు సమ్యక్ ప్రకారేణ చక్కటి మార్గంలో దీన్ని ప్రకర్షణ దియ్యతే చాలా అద్భుతంగా దీన్ని ప్రకాశవంతంగా అందించడం జరుగుతుంది అందువల్ల ఇది సమ్యక్ ప్రకర్షణ దియ్యతే అనేన ప్రకారేణ ఇది సంప్రదాయ చూడండి ఎట్లా అందువల్ల సంప్రదాయానికి అడుగు అటు గనక దాటాడా ఇటు కనుక దాటాడా అటు కనుక పోయాడా ఇటు కనుక వచ్చాడా వీడు అందించలేడు వాడికి అంద అర్ధ వాడికి అందుకొని అది తమాష అసంప్రదాయ విత్ సర్వశాస్త్రవి అవి మూర్ఖవత ఏవ ఉపేక్షణీయ ఆచార్యుల వారి సంప్రదాయం తెలీదు వాడికి ఎన్ని శాస్త్రాలు తెలిసి ఉన్నా సరే వాడి దగ్గర వినబాకు ఎందుకని నీ జ్ఞానం కలిగే అవకాశం లేదు మనం ఏమనుకుంటామంటే మనకేదన్నా రెండు తెలిస్తే స్వామీజీ చెప్పింది నాకు తెలిసిపోయినట్టే ఉంది అని నీకు తెలుసు కదా ఎవరికి తెలియదు నీకు తెలిసింది ఇతరులకు తెలియదు కానీ నీకు తెలిసింది నీకేదో తెలీదా సింపుల్ లాజిక్ ఇట్ ఈస్ కానీ స్వామీజీ చెప్పింది నాకు తెలిసింది నేను కూడా నా గురువు చెప్పింది నాకు తెలిసింది అనడానికి నా దగ్గర ఆధారమే లేదు ఎప్పుడో తెలుసా ఎప్పుడు తెలుసా పండు టాకులు కనుక చెట్టు మీద నుంచి రాలిపోయినట్టుగా నా దగ్గర స్వార్థము నా దగ్గర రాగద్వేషాలు అభిమానము అహంకారము ద్వంద్వ మనస్తత్వము వాట్ ఈజ్ ఇన్ ఈజ్ నాట్ అవుట్ వాట్ ఈజ్ అవుట్ ఈజ్ నాట్ ఇన్ వట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ ఇన్ సైడ్ వాట్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ఈ లక్షణాలన్నీ ఎగిరి ఏది ఉండినా ఏది లేకపోయినా తను తృప్తిగా జీవించేటువంటి స్థాయి వచ్చినప్పుడు మాత్రమే డైరెక్ట్గా అది ప్రమాణం అవుతుందేమో కాని కేవలం మాటల వల్ల సాధించేటువంటిది లేదు కనుక అది దిగింది అంటే నేను భోంచేశానంటే ఇంకా ఆకలి లేదని అర్థం ఆత్మజ్ఞానం కలిగిందంటే మళ్ళీ సంశయాలకు అలవాట్లే ఆస్కారం లేదు భిజతే హృదయ గ్రంథి ఛిధ్యంతే సర్వసంశయా సర్వసంశయా ఒకటి రెండు మూడు నాలుగు కాదు సమస్తమైనటువంటి సందేహాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి వెలుగొచ్చిన తర్వాత చీకట్లెలాగైతే ఉండేందుకు అవకాశం లేదో అట్లాగే ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత ఇవి అవకాశం లేదు ఆ పోవడానికి సంప్రదాయంలో వచ్చినటువంటి మహర్షులు బోధిస్తేనే మనకు అర్థమవుతుంది కనీసం సంప్రదాయం తెలిసిన శురోత్రియులైనా బోధించాలి అర్థమైంది ఎప్పుడైతే ఆ సాంప్రదాయక బోధ అందే అవకాశం లేదో మిగతాదంతా విషయ పరిజ్ఞానం దానివల్ల సందేహాలు పెరుగుతాయి సంశయాలు పెరుగుతాయి బంధాలు పెరుగుతాయి సంఖ్యలు పెరుగుతాయి దుఃఖం పెరిగిపోతుంది అంతకన్నా ఇంకేం లేదు ఇటువంటి జ్ఞానం అర్థమైంది కదా సత్యస్వరూపం గనక ఇది అనుభవానందం కాదు అనుభవానందం కాదు ఒప్పుకుంటారా ఇప్పుడు ఒక లడ్డు తిన్నాము అనుభవం దానివల్ల ఆనందం కలిగింది అనుభవానందం తర్వాత పోది ఈ ప్రపంచంలో ఏవేవైతే మనం అనుభవిస్తూ ఉన్నామో ఆనందాలు కలుగుతున్నాయో ఇది ఈ సబ్జెక్ట్ మీకు వచ్చేటప్పటికి మూడు సంవత్సరాలు పడుతుంది ఆనంద పంచకంలో వస్తుంది భోగానందం ఒక చాప్టర్ యోగానందం ఒక చాప్టర్ అర్థమవుతుంది ఇవన్నీ అక్కడొస్తాయి అప్పుడు చెబుతాను జస్ట్ లిసన్ కనుక ఇది జ్ఞానం అంటే ఈ జ్ఞానం శాస్త్రంలో ఉంది శాస్త్రం గురివిస్తే వస్తుంది అయ్యా అహం వేద వేదాహం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాద్ నాకు తెలిసింది నీకు తెలుస్తుంది నేను తెలుసుకున్నాను తెలుసుకున్న నేను చెబుతాను కనుక నువ్వు తెలుసుకుంటావు సి ద పాయింట్ నేను సాక్షాత్కరించుకున్నాను నేను చెబుతాను కనుక నీకు కూడా సాక్షాత్కారం అవుతుంది కానీ నా గురువు మీద ఏ శ్రద్ధతో నేను జీవించానో అదే శ్రద్ధతో నువ్వు జీవించాల్సినటువంటి అవసరం ఉంది అయితే స్టార్ట్ చేయండి స్వామీజీ ఏమి స్టార్ట్ చేయాలి అది అది మూడు నెలల నుంచి నాకు యాతన ఏమి స్టార్ట్ చేయాలి ఏ ఉపనిషత్తుగా ఆ ఉపనిషత్తే ఈశ చెప్పాను కేన చెప్పాను కట చెప్పాను తైత్రి అని చెప్పాను అంత పెద్దది అర్థం కదా ఎన్నో ఉప కైవల్యం చెప్పాను ఎన్నో ఉపనిషత్తులు చెప్పాను మళ్ళీ అక్కడికే వస్తా ఉంది మందిరానికి నేను ఆలోచించింది ఏమిటంటే ఇటు గీత ప్రకరణ గ్రంథాలు అవి ఇవి ఇవంతా పెట్టుకొని గందరగోళం అయిపోతున్నారేమో ఏదేదేదేదంతా తిని అజీర్ణానికి దారి తీస్తుందేమో కారలేట్ చేసుకోలేకపోతున్నారేమో సమన్వయం సమన్వయ లోపం ఉన్నదేమో ఏం చేయాలి ఏ ఏం చేయకుండా ఉంటే ఏమైంది రెస్ట్ తీసుకోవా జీవితాంతం చేసావు కదా రెస్ట్ తీసుకో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎందుకు వచ్చింది కాదు దేహానికి ఆరోగ్యం ఉండొచ్చు అది లేకపోవచ్చు దేహం ఉండొచ్చు లేకపోవచ్చు దేహానికి నేను వారసుని అయితే ఆలోచనలు అండి రావాలి ఏ జ్ఞానం కలగడం వల్ల నాలో నేను తృప్తిగా ఉన్నాను నాకు అసంతృప్తి ప్రపంచం నుంచి వస్తే రావచ్చేమోగా నాలో వచ్చేందుకు అవకాశం రెండో ఆలోచన నాకు శాస్త్రం మీద ఒక సంశయం లేదు ఒక సందేహం లేదు ఏదో తెలుసుకోవాలని లేదు అట్లాగనే అహంతో నేను మాట్లాడను అహంకారం కాదు ఐ నో వాట్ రూ తీస్ వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే ఇంత జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి ఋషుల్ని గుండెల మీద గొద్దడమా లేదు బాకులు తీసుకొని పొడవడమా లేకన్నా దోశన్నందుకు పూల దోషిళ్లతో వాళ్ళ పాదాల మీద వేసి నమస్కరించడం ఇది ఋషి రుణం తీర్చుకునేది ఎలా దాంట్లో భాగంగా యావత్ ప్రపంచాన్ని ఉద్ధరించమని భగవంతుడు మనల్ని పంపించలేదు ఆ పని కూడా మనది కాదు మనల్ని నమ్ముకొని ఉండాలి కనుక నేనే వెర్రి వెంగళప్పని కాదు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నమ్ముకొని ఉండాలనుకున్నంత వెర్రి వెంగళప్పని మాత్రం కాదు కనీసం సెవెంటీ అన్న ఇందులో నమ్ముకొని ఉన్నారని తెలుసు మాత్రం వాళ్ళకి మరొక సందేహం లేకుండా మళ్ళీ ఇంకొక గ్రంథాన్ని వాళ్ళు చదవనవసరం లేకుండా నేను మాట్లాడినటువంటి అనంతమైనటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నావో వాటిని అంతా ముందేసుకొని కూర్చుని వాటిని వాళ్ళు ప్రయత్నం చేసి విసిగిపోవడం కాకుండా సమన్వయ సమన్వయం కుదరక వాళ్ళు సమస్యల వలలో చిక్కుకోవడం కాకుండా వయసు మళ్ళుతున్న దశలో ఆరోగ్యం సహకరించినటువంటి దశలో వీళ్ళకి సంపూర్ణంగా ఒక గురువు దగ్గర శ్రద్ధగా విని తర్వాత నాయన ఈరోజు అయిపోయింది అనగానే హాయిగా ధన్యోహం కృతకృత్యోహం విముక్తోహం త్వదనుగ్రహాత్ అని స్టూడెంట్ చెప్పినట్టుగా మన మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళు ఆ మాట చెప్పిపోతే చెవులార వినాలనేటువంటి ఒక ఆకాంక్ష అందరి దగ్గర వినాలని కాదు నాకు తెలుసు కొందరికి ఎక్కించలేనని కూడా నాకు తెలుసు అయినో నేనే వెరవెంగళపని కాదు నువ్వు మళ్ళీ అంటున్నా కాన్షియస్గా నాకు తెలుసు కాకపోతే నమ్ముకున్న వాళ్ళని మహామేధస్సు కలిగింది అనుకునే వాళ్ళకి ఎక్కకపోవచ్చు చదువు లేనటువంటి వాళ్ళకు కూడా నేను నమ్మకం నాకుంది శ్రద్ధావం లభతే జ్ఞానం మేధస్సు ఉండేవాడికి అర్థమవుద్దని శాస్త్రం చెప్పలే మేము ఎట్లా అర్థం చేసుకున్నాం శాస్త్రం ఎవడికి మేధస్సు ఉందో వాడికి అర్థమవుతుందని చెప్పలే నాయమాత్మ బలహీనైన లభ్య నాయమాత్మ ప్రవచనైన లభ్య నేధయా బహునా శృతేన మేధసున్నంత మాత్రాన అర్థం కాదు కాదు అనేకమైన విషయాలు విన్నంత మాత్రాన కూడా అర్థం కాదు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఎవరికి శ్రద్ధ ఉందో శాస్త్రస్య గురువాక్యస్య వాళ్ళకి అక్షరాలు రాయలేకపోయినా కూడాను దాన్ని అందుకునేటువంటి అర్హత ఉంది అని నేను నిర్ణయించిన తరువాత చదువురాని వాళ్ళ కూడా కొందరికి ఇచ్చాను వాళ్ళ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఎందుకని వాళ్ళకి అందించగలనేటువంటి ధైర్యం నాకుంది కారణం స్వీయ భావాల కథల పవిత్రంగా ఉంది క్షీరంలాగా పవిత్రంగా ఉంది వాళ్ళ హృదయం కనుక ఇలా అందిస్తాం చివరి దశలో అని నేను అభిప్రాయపడుతున్నప్పుడు ఏ గ్రంథాన్ని అందించాలి ఏదో ఒక్కటే తీసుకొని అందించాలి ఇంకా మళ్ళీ వీళ్ళ సమన్వయం పెట్టకూడదు వీళ్ళ కార్లేషన్ పెట్టకూడదు అని ఆలోచించినప్పుడు ఏది చదివితే రెండవది చదవనవసరం లేదు ఏది అర్థం చేసుకున్న తర్వాత రెండవ విషయాన్ని అర్థం చేసుకునే అవసరం లేదో సిద్ధాంతపరంగా కానీ సాధన పరంగా కానీ అనుభూతిపరంగా కానీ ఏదైతే సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అందించగలదో అటువంటి ఒక గ్రంథాన్ని తీసుకొని శృతిని అనుభవాన్ని యుక్తిని జత చేసి అందించి చూద్దాం నష్టం ఏముంది ఇదేం వ్యాపారం కాదు కదా నష్టం వస్తుంది అనుకోవడానికి ఎవరికి అందితే వాళ్ళకే ధాన్యులు ఎవరికీ అందలేదు అనుకుంటాం నాకేం మానవు ఏమైంది కనుక ఇంతకన్నా రెండో పని లేదు కదా అని ఆలోచన ఏ గ్రంథం తీసుకోవాలి అనుకున్నప్పుడు వేదాంత పంచదశి అనేటువంటి గ్రంథాన్ని నేను తీసుకోవడం జరిగింది ఇది రచించినటువంటి వాడు విద్యారణ్యస్వామి ప్లీజ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నా ఇంకా తర్వాత విద్యారణ్యస్వామి శంకరాచార్యస్వామిని కనుక ప్రక్కన పెడితే ఇంకా లాంటి మహాత్ముడిని మరొకరిని చెప్పాలి కలియుగంలో అనుకున్నప్పుడు అంత మహాజ్ఞాని మరొకరిని సూచించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి విద్యారణ్యస్వామి అని అంటే అత్యయక్తి కాదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం విద్యారాణ్య చేశాడు ఈ ప్రయోగం ఇదే వేదాంత పంచదశి పంచదశాధ్యాయి అష్ట అష్టాధ్యాయి అష్టదశాధ్యాయి పంచదశాధ్యాయి అధ్యాయాలు ఎనిమిది ఉంటే అష్టాధ్యాయి పద్దెనిమిది ఉంటే అష్ అష్టదశాధ్యాయి ఇది పంచదశాధ్యాయి అంటే పదహైదు ప్లీజ్ బాగా చేశారు అంటే ఏంటి స్వామీజీ మొత్తం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయమంతా సర్వ వేదాంత సిద్ధాంత సారా సంగ్రహం దీంట్లో ఉంది ఈ ప్రయత్నం గతంలో ఎవరైనా చేశారా చేశారు ఎవరు ఈ ప్రయోగం చేసిన వాళ్ళు ఏ ప్రయోగం చేసినా ఒకరే చేశారు శంకర చేశారు ఏంటి స్వామిజారి గ్రంథం వివేక చూడమని వివేక చూడమని మరి అదే చెప్పుండకూడదా మీరని ఐదు వందల యాభై శ్లోకాల్లో మొత్తం ప్రస్థానత్రయ భాష్యంతో సహా అంటే ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పాము మీరు విన్నారు బ్రహ్మసూత్రాలు చెప్పాం బ్రహ్మసూత్రాలు ఎవరికి ఉపయోగపడతాయి ఒక స్థాయి వచ్చిన వాడికి ఉపయోగపడతాయి అంతే వేదాంతం మీద అవగాహన ఉండేవాడికి బ్రహ్మసూత్రాలు మీకు చాలా ఉపనిషత్తులు చెప్పిన తర్వాత నేను బ్రహ్మసూత్రాలు తీసుకున్నాను భాష్యం కానీ ఇది అట్లా ఉండడానికి అవకాశం లేదు సర్వులకి ఉపయోగపడాలి ఓ నా అంటూ మనం ఎట్లాగైతే అక్షరాలు దిద్దేవాళ్ళం ఆ రోజు ఓం నమ శివాయ ఆ నుంచే బాగా బయలుదేరాలి క్షా వరకు ఉండాలి అకార అధిక్షకారాంతం ఎటు జడ్ ఇంకేం ఉండకూడదు అలా అనే ఆచార్యుల వారు రాసి ఉంటారని నేను అభిప్రాయపడతాను ఒకవేళది కనుక ఆచార్యుల వారు రాసి ఉంటే ఏది వివేక చూడమని కానీ ఐదు వందల యాభై సరిపోలేదు అందుకని అతి ముఖ్యమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి కొన్నిటి తగిలి తొలగించాల్సి వచ్చింది ఆ తరువాత ఒక ఐదారు వందల సంవత్సరాలకి స్వామి వచ్చినప్పుడు తీవ్రంగా అంటే మహాత్ముడు యొక్క ఇటువంటి పనులు నేను చేయననుకోండి ఆయన పాదధూళిగా కూడా నేను పోల్చుకోను అంటే నేనే ఆవేదన పడ్డాను ఇటీవల మీకోసం అలాంటి ఆవేదనే హిందూ సమాజం కోసం ఆయన పడి వివేక చూడమని ఉంది కానీ ఎందుకంటే శంకరుల యొక్క అనుయాయుడు ఆయన వివేక చూడమని ఉంది కానీ సరిపోదేమో కాబట్టి అంతకు మూడు రెట్లు రాస్తే కానీ సరిపోయేటట్లేదు అని చెలంగా చిక్కగా రాశాడు మరి అది తమాషా వివేక చూడమనిలో నాలుగు శ్లోకాలు కలిపి ఎంత విషయం ఉంటుందో ఈయన దగ్గర ఒక శ్లోకంలో ఒక పాదంలో కూడా ఉంటుంది అట్లా చిక్కగా రాశాడు పదహైదు వందల శ్లోకాల్లో ప్రకరణాలు తీసుకొని ఆయన రాశాడు వేదాంత పంచదశి బాగా వినండి స్టార్ట్ చేస్తున్నా వేదాంత పంచదశి వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి విషయం ఆ విషయాన్నంతా సమగ్రంగా పంచదశి అంటే పదిహేను అధ్యాయాల్లో మనకు అందిస్తూ ఉండడు దీన్ని మళ్ళీ మూడు పంచ మూడు పంచకాలు చేశారు పంచకం అంటే తెలుసు కదా మీకు ఏది గోవా పంచకం అంటే మనకు ఒకటి ఉంది కదా కౌపన పంచకం ఇక్కడే చెప్పాను పంచకం అంటే ఐదు అష్టకం అంటే ఎనిమిది ఇవన్నీ మీకు తెలుసు షట్కం అంటే ఆరు దశకం అంటే పది పంచకం అంటే ఐదు మూడు పంచకాలు చేశాడు అంటే పదహైదు అధ్యాయాలు కాదు మూడు పంచకాలు మొదటి దాని పేరు వివేక పంచకం దాంట్లో ఐదు ప్రకరణాలుంటాయి రెండవ దాని పేరు దీప ప్రకరణం దీప పంచకం అంటే మొదటిది వివేకం వివేక పంచకం ఐదు వివేకాలు రెండవది దీప పంచకం ఐదు దీపాలు మూడవది ఆనంద పంచకం ఐదు ఆనందాలు అక్కడే భోగానందం విషయానందం యోగానందం అవన్నీ వచ్చి చివరికి బ్రహ్మానందం ఫైనలైజ్ అవద్దు ఇవి ఇప్పుడు అర్థమైంది కాబట్టి వేదాంత పంచదశి అనేది పదహైదు అధ్యాయాలు వీటిని మూడు పంచకాలుగా విభజించడం జరిగింది పంచకం అంటే ఐదు గనక అర్థమైంది ఐదు ప్రకరణాలు ఒక పంచకం వివేక పంచకం మొదటిది దీప పంచకం రెండవది ఆనంద పంచకం మూడవది సూక్ష్మంగా చూస్తే మీకు అర్థమవుతూ ఉంది మొత్తం బ్రహ్మవిదా పునోతి పరం తదేశాభ్యుక్త చాలు ఏనా సత్యం ఏదో దానిని గురించి వివేచించేటువంటిది దానికి సంబంధించిన వివేకాన్ని నీకు కలిగించేటువంటిది వివేక పంచకం సత్ ఆ వివేకం కలిగిన తర్వాత దివ్యమైనటువంటి జ్ఞాన ప్రకాశం దాని మీద పడుతుంది అది దీపం దీప పంచకం చిత్ మొదటిది సత్ మొదటి ఐదు ప్రకరణాలు సత్ మొదటి పంచకం సత్ రెండవది దీపపంచకం చూడండి దీపం జ్ఞానం ప్రకాశం దీపపంచకం ఓకే చిత్ ఎప్పుడైతే వివేకం కలిగి ఆ వివేకం మీద జ్ఞాన ప్రకాశం పడిపోయిందో పూర్ణ జ్ఞానమైందో ఆ తరువాత నీకు కలిగేది ఆనందం ఆనందపంచకం సత్యం జ్ఞానం అనంతం సత్ చిత్ ఆనందం ఓకే అస్థి భాతి ప్రియం ఇది అయిపోయింది ఈ సచ్చిదానంద స్వరూపం ఏదో అదే నీవు చూసారా అందువల్ల ఇది విన్న తర్వాత ధన్యోహం కృతకృత్యోహం అంటూ లేచి నిలబడతాడు మనిషి ప్రతి ఒక్కరూ ఇంకా దుఃఖమే లేదు అయిపోయింది అది నా స్వరూపం ఇదే కాబట్టి అది ఏదైతే ఉందో తత్ వివేకం నీ జ్ఞానం నీకు సంబంధించిన జ్ఞానం లేకపోవడమే కనుక జ్ఞానం కలగడం దీపం నీకు వివేకం కలిగి నీ వివేకం వల్ల నీకు సంబంధించిన జ్ఞానం దీపం వెలిగితే ఆ తర్వాత నీకు మిగిలేది ఆనందం కదూ తత్ మ్ తత్వమసి పద్దెనిమిది అధ్యాయులు భగవద్గీతలో భగవంతుడు దేనికైతే వ్యాఖ్యానం చేశాడో అదే తత్వమసి అనేటువంటి మహావాక్యానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం పదిహేను వందల శ్లోకాల్లో స్వరూపాన్ని వివరించేది ఈ పదిహేను వందల ఇది చిన్న విషయం కాదు ప్లీజ్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఎస్టాబ్లిష్ అవుతుంది మీరు భగవద్గీత చైతన్య భగవద్గీతలో ఫస్ట్లో ఇంట్రొడక్షన్లో చూసుంటారు నేను ఒక గృహస్థుడికి ఒక మహాత్ముడిని అక్కడ కోట్ చేశాను ఈజ్ బెల్లంకొండ రామరాయి కవి అని చదివారు కదా ఆయన నర్సరావుపేట తాలూకాలో ఉండేవాడు ఓ ఇయర్స్ బ్యాక్ ఆయన్నే అభినవ శంకర అంటారు దాంట్లో రెండవ ఆలోచన లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఒక సంప్రదాయం కలిగినటువంటి కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు హైగ్రీవోపాసన చేస్తూ ఉండేవాడు ఈ రామరాయ కవి విశిష్టాద్వైతి ఎంత విశిష్టాద్వైతి అంటే పక్క వేదాంత దేశకులు రామానుజుడు వీళ్ళ గ్రంథాలనన్నింటినీ అట్లాగే అవపాసన బట్టినేసిన వాడు మింగేసినటువంటి వాడు అద్వైతం అంటే నేను నచ్చని వాడు బెల్లంకుంట రామరాయికి అక్కడ నేను రాయలేదు కానీ మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఒక దశలో విశిష్టాద్వైతం మీద ఇంత ఉంది కనుక అద్వైతం అనేది సరైంది కాదు విశిష్టాద్వైతమే యథార్థము అని అనుకున్న దశలో అద్వైతాన్ని ఖండిస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేశాడు ఎందుకంటే మంచి పండితోత్తముడు విద్వత్తు కలిగిన వాడు కాబట్టి అద్వైతాన్ని శంకరాచార్యుల ఎంతో రాశారట దాన్నంతా ఖండించేస్తాం రామానుజ విశిష్టాద్వైతమే నిలవాలి అని అభిప్రాయపడి అప్పుడు ఆ రోజుల్లో చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు వేద పండితుల్ని దొక్కశుతికి లేని వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయ్యి అన్నాడు అయ్యా మీరు అద్వైతులు కదా విషయం చెప్పలే మీ అద్వైత సిద్ధాంతంలో అంటే అద్వైత సిద్ధాంతాన్ని విమర్శించాలని నిర్ణయానికి వచ్చాడు వెళ్ళంపూడ రామరాయి కది దేనిని విమర్శిస్తే మొత్తం అద్వైతాన్ని విమర్శించేయొచ్చో అటువంటి గ్రంథం పేరు ఒకటి చెప్పండి అన్నాడు ఏ ఒక్క గ్రంథాన్ని తుత్నియలు చేసేస్తే అది భజిగోందమా అది దృగ్దృష్వేకమా అపరోక్షానుభూతే బ్రహ్మసూత్ర భాష్యమా ఐత్రీయ భాష్యమా చాందోగ్య భాష్యమా మాండుక్య భాష్యమా ఏది ఏ ఒక్క అద్వైత గ్రంథాన్ని విమర్శిస్తే సంపూర్ణంగా అద్వైతం మిగిలేందుకు అవకాశమే లేదో అటువంటి గ్రంథం పేరు వాడు చెప్పండి అని అన్నారు అన్నారు అద్వైతానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన కలగాలి అంటే వేదాంత పంచదశి పో విద్యారణ్య స్వామి రచించినటువంటి వేదాంత పంచదశి ఆ గ్రంథాన్ని గనక తట్టుకుంటే ప్రథమ వల్ల న్యాయం చాలా మందిని గెలిచిన వాడిని కొట్టేస్తే మనం ఎట్లా గెలిచిన వాళ్ళం అయిపోతాము నెంబర్ వన్ అయిపోతాము అట్లాగే వేదాంత పంచదశిని కనుక విమర్శించగలిగితే ఎవడైతే విమర్శిస్తాడో వాడే టాప్ అంతే దాన్ని గనక సహేతుకంగా విమర్శించి నిలవగలిగితే అని చెప్పినప్పుడు పాపం త్రికరణ శుద్ధిగా కేవలం విశిష్టాద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని వేదాంత పంచదర్శనం తీసుకున్నాడు ఎందుకంటే దాన్ని చదవకుండానే ఎట్లా విమర్శించేది అసలు ఏం చెప్తా ఉందో యూ డోంట్ బిలీవ్ పైసే మొదటి పంచగా ఉంది కదా ఇప్పుడు మీకు నేను స్టార్ట్ చేస్తున్నా ఇది తత్వ వివేక ప్రకరణం ఐదుట్లో తత్వే తర్వాత పంచభూత ప్రకరణం ఇట్లా వస్తాయి విచిత్రం ఏంటంటే ఆ పదహైదులో ఇది ఒకటి ఇప్పుడు మీ దగ్గర ఉండే పుస్తకం ఒకటి పంచకం కూడా కాదు మళ్ళీ వివేక పంచకం అంతా కాదు వివేక పంచకంలో తత్వ వివేక ప్రకరణం ద ఫస్ట్ పార్ట్ ఐదిట్లో మొదటిది ఇది చదివేటప్పటికీ కన్వర్షన్ ఇది చదవగానే విశిష్టాద్వైతం అనేది శుద్ధ దండగా అద్వైతమే సత్యము అనే నిర్ణయానికి మొదటి ప్రకరణంలోనే వచ్చాడు మొదటి ప్రకరణంలోనే వచ్చేశాడు రెండో ప్రకరణ ఆయన బోలా ఈ అరవై నాలుగు శ్లోకాల్లో వచ్చాడు సార్ అర్థమైంది ఏది పదిహేను వందల శ్లోకాలు కలిగినటువంటి వేదాంత పంచదశిలో ఈ అరవై శ్లోకాలకే వచ్చేసాడు ఆ నిర్ణయానికి ఆ తర్వాత పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత ఆయన ఏకైక లక్ష్యం ఏమైందంటే ఇంతకు ఎట్లాగైతే అద్వైతాన్ని విమర్శించాలనుకున్నాడు ఏమి దొంగ పోలీసు అయినట్టుగా విశిష్టాద్వైతాన్ని విమర్శించడానికి కంకణం కట్టుకున్నాడు ఎంత కంకణం కట్టుకున్నాడో తెలుసా సామాన్యమైన కంకణం కాదు ఇది అవి దొరకడం లేదు ఈ రోజుల్లో నా దగ్గరే మన గ్రంథాలయానికి ఏది వివేకనగర్లో ఉంది కదా గ్రంథాలయం మన చైతన్య గ్రంథాలయం ఆయన అక్కడిచ్చాను నేను ఇంత అందమైన అద్భుతమైన గ్రంథాలు కదా అని ఆ గ్రంథం సామాన్యుడికి అంత అర్థమే కాదు ఏదో కొద్ది పాండిత్యం ఉండే అది అనుకునే వాళ్ళకి కూడా అర్థం కాదు అంత జటిలమైనటువంటి గ్రంథాలని ఒక్కటి కూడా మిగిల్చకుండా అక్కడి నుంచి దొంగతనం చేసుకుని పోయారు అర్థమైందే నేను చైతన్య భగవద్గీత రాసేటప్పుడు నేను మన ఫోన్ చేసి అక్కడి నుంచి బుక్ లిస్ట్ తెప్పించుకొని దాంట్లో చూస్తే ఉంది భగవద్గీత వ్యాఖ్యానం వెల్లంకొండ రామరాయకవేని నేను మన వాళ్ళని తీసుకుని రమ్మంటే స్వామీజీ వరుసగా బుక్స్ అన్నీ లేవు స్వామీజీ అది సామాన్యులు ఎవరు తీసుకుపోలేరు ఎవరు చదవగలరో తెలుసా మంచు పాండిత్యం ఉండేవాళ్ళే వాటిని దొంగతనం చేయాలి అంత పాండిత్యం ఉండేవాళ్ళకి ఇంత మంచి బుద్ధి ఉండింది అని అర్థం అందుకని సాధు హృదయం కావాలి పండిత హృదయం కాదు సాధు హృదయం కావాలి సాధువు చేయలేడు పని సాధువు చేయలేడు ప్రాణమన్నా పోగొట్టుకుంటాడేమో కానీ సాధువు చేయలేడా అట్లా పోయినాయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తరువాత వేదాంత దర్శకులు కానీ ముఖ్యంగా రామానుజుడు యొక్క గీతా భాష్యాన్ని చీల్చి చెండాడేసాడు రామరాయకవి రచించినటువంటి గీతా వ్యాఖ్యానాన్ని నేను సంపూర్ణంగా చదివాను చదవబట్టిన దగ్గరుణ్ణి కానీ విచిత్రం ఏంటి అంటే ఆయన గీతా భాష నేను ఒప్పుకోను స్వామీజీ ఏమన్నారు దాంట్లో గీ గీతా వ్యాఖ్యానం ఆయన రాసింది ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ వడ్డనే జరిగిపోయింది ఏది విశిష్టాద్వైతాన్ని ఉతి కారేయడం ఇస్త్రీ చేయడం ఈ పనితోనే పోయింది కనుక ఎక్కడ ఆయనకు పదం దొరికినా దీన్ని ఈ విధంగా వేదాంత తెచ్చుకోవాలి అర్థం చేసుకోలేకపోయాడు దీన్ని రామానుజుడు ఈ విధంగా అర్థం చేసుకోలేకపోయాడు ఎందుకనంటే సత్యాన్ని విశిష్టాద్వైతం ఏమి లేదు ఉన్న ఒక ఆర్డర్ ఆఫ్ రియాలిటీని రెండుగా చూడడమే తప్పు ఇంకేమీ లేదు విశిష్టాద్వైతంలో నాకు అర్థమయ్యేంత వరకు ఇప్పుడు మట్టికుండా అన్నాం అనుకోండి మట్టివేరుగా కుండవేరుగా చూడడమే వచ్చిన బాధ మట్టి ఒక రియాలిటీ కుండ ఒక రియాలిటీ కాదు సేమ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ ఇదేదా అదే మట్టికొండ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వేదాంత పంచదశి ఎంత ఉద్దండులైనటువంటి వాళ్ళని కదిపేసింది కుదిపేసింది అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది రచించినటువంటి మహానుభావుడు విద్యారణ్య స్వామి ఒక అరణ్యములన్నీ చెట్లు ఉంటాయి ఈయన పేరు విద్యారణ్యం సరేనా ఒక అరణ్యం లాంటి వాడు జ్ఞానంలో అంతా విద్య రెండవది ఉండేందుకు అవకాశమే లేదు ఈయన ఏడు సంవత్సరాల క్రితం మనకు ఉన్నాడు ఏ ఏడు సంవత్సరాల క్రితం ముస్లిమ్స్ ఉత్తర హిందుస్థానాన్ని బాగా డ్యామేజ్ చేసి వస్తున్నటువంటి దశలో ముస్లింలు అటు నార్త్ అంతా కూడా ఉత్తర దేశాన్ని బాగా చిద్రం చేసేసి వస్తూ వస్తూ వస్తూ ఆంధ్రదేశంలో కాకతీయ వైభవాన్ని దెబ్బగొట్టినటువంటి దశలో ఓరుగల్లో ఇప్పుడు వరంగల్ అక్కడ జరగాల్సినటువంటి మారణహోమం జరిగిన తరువాత రాత్రి అనగా పగలనక నిరంతరం ఆలోచన చేశాడు ఇంకేం మిగులుతుంది ఈ సంస్కృతి ఇంకా ఏం మిగులుతుంది ఇంకా మిగిలే అవకాశం లేదు అటు ఉత్తర భారతం అంతా పోయింది దక్షిణ భారతంలో కూడాను ఈ విధంగా జరుగుతూ ఉంది ఇది చివరికి ఏమైపోతుంది అని ఆలోచన చేసి రాత్రి పగలనక దాని గురించి తీవ్రంగా ఆలోచన చేసి ఒకే ఒక వ్యక్తి విద్యారణ్య స్వామి హిందూ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచనలోకి వచ్చాడు మంచి కుటుంబం తండ్రి మాయనుడు తల్లి శ్రీమతి ఆ మాయణాచార్యులకు శ్రీమతికి ఈయన పుట్టాడు పేరు మాధవాచార్యులు ఈయనకి ఇద్దరు తమ్ములు ఉన్నారు ఒక ఆయన సాయణాచార్యులు వేద భాష్యం రాసినవాడు వేదానికి ముగ్గురు భాష్యం రాస్తే ఇద్దరు ఫారినర్సు ఒక్కరు మన వాళ్ళు అందులో ఆ సాయినాచార్యులు ఆ సాయనాచారు ఈ మాధవాచార్యులు సోదరుడు రెండవది సోమనాథుడని వీళ్ళు ముగ్గురు పిల్లలు ఆయనకి మాయనుడికి శ్రీదేవికి శ్రీమతికి శ్రీమతికి హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు లేకపోతే హిందూ ధర్మం నిలవదు అనే అభిప్రాయం ఆ రోజుల్లో ఆలోచించి ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఇప్పుడు బళ్ళారు జిల్లాలో హోస్పేట దగ్గర హంపి అక్కడ నిర్మాణం చేసి ఆ రోజుల్లో విపరీతమైనటువంటి సహకారం హిందూ సమాజం ఆయనకు అందించింది ఇదే సామ్రాజ్యంలో కాకతీయుల యొక్క వైభవం అంతగా పెరగడానికి కారణమైనటువంటి హరిహర రాయులు ఆయన తీసుకెళ్ళి ఆయన్ను అక్కడ రాజును చేసి పట్టాభిషక్తుని చేసి రాజ్యానికి రాజ్యం ఒక పెద్ద కోట హిందూ సామ్రాజ్యానికి నిర్మించి ఆ హరిహర రాయల యొక్క ఆస్థానంలో తానే మంత్రిగా ఉండి మహాద్భుతంగా ఇట్లాగే ఉంటుందేమో హిందూ సామ్రాజ్యం వస్తే అనేటట్టుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తరువాత హరిహర రాయల తరువాత బుక్కరాయల కాలంలో కూడాను ఈయనే మంత్రిగా ఉన్నాడు హరిహర రాయల కాలంలో బుక్కరాయల కాలంలో మంత్రిగా ఉండి ఆ హంపిలో అద్భుతమైనటువంటి హిందూ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తరువాత ముఖ్యంగా వేద సదాచార సంపత్తి అందువల్ల ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు ఉత్తర హిందుస్థానం వాళ్ళు గనక ఉపనిషత్తు బలికారంటే వేదం బలికారంటే ఏదైనా ఉంటుంది పార్లమెంట్లో చెప్పినట్టే అంతా కూడాను దక్షిణాదిలోనే ఉండడానికి కారణం ఏమిటంటే ఒకే ఒక వ్యక్తిని చెప్పాలంటే శంకరాచార్య స్వామి కాదు ఆ విషయంలో విద్యారణ్యస్వామి విద్యారణ్యస్వామి కాబట్టి వేదాన్నంతా కూడా విస్తరింపజేసి ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో వేదాధ్యయన సంపత్తి అత్యద్భుతంగా రావడానికి కారణభూతుడైనటువంటి వాడు ఈ మహానుభావుడు ఆ హిందూ సామ్రాజ్యం హంపిలో మహాద్భుతంగా ఎస్టాబ్లిష్ అయిన తరువాత అప్పుడు అనుకున్నాడు అనుకున్న పని జరిగింది కనుక సన్యాసించాలని అభిప్రాయపడి విద్యారాయణ స్వామి సన్యసించి శృంగేరి మఠానికి శంకరాచార్యస్వామిగా వెళ్ళాడు శృంగేరి మఠానికి శృంగేరి మఠానికి శంకరాచార్యస్వామిగా వెళ్ళినప్పుడు వేదంలో కొంత భాగానికి ఆయన భాష్యం రాశాడు దాంతోపాటుగా ఏది శృంగేరి పీఠాధిపతయి శంకర శృంగేరి పీఠం చాలా ప్రధానమైనటువంటిది సురేశ్వరాచార్యులకి వార్తకాకారుడికి ఆచార్యులు ఇచ్చినటువంటి పీఠం అది ఆ పీఠంలో శంకరాచార్యులుగా మన విద్యారణ్య స్వామి వచ్చారు మొట్టమొదటిసారి శంకర విజయము అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రచించింది ఈ మహానుభావుడే ఈ మహానుభావుడు కనుక రాయికపోయి ఉంటే శంకరాచార్య స్వామి జీవిత చరిత్రలో తెలిసే అవకాశం లేదు శంకర విజయం శంకర విజయం అంట ఉందా దాన్ని రచించినటువంటిది ఈయన ఈ మహానుభావుడే దాన్ని రచించాడు ఆ తరువాత ఈయన గ్రంథాల గురించి చెప్పాలంటేనే ఒక ఐదారు రోజులు ఉపన్యాసాలు పోతాయి అన్ని గ్రంథాలు శతాధిక వందకు పైగా గ్రంథాలు రాశాడు పరాశర మాధవీయమని ఒక గ్రంథం ఉంది ధర్మశాస్త్రం అంటే వ్యాసుని యొక్క తండ్రి పరాశరుడు పరాశర స్మృతి పరాశరహోర మను ధర్మశాస్త్రం ఎట్లాగైతే ఉండో అట్లాగే పరాశరుడు కూడా ధర్మశాస్త్రాన్ని రాశాడు ఆ ధర్మశాస్త్రం మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మన విద్యారాణ్య స్వామి రాశాడు దాన్ని పరాశర మాధవీయం అంటారు మాధవాచార్యులు కనుక అప్పట్లో అప్పుడే రాశాడు పరాశర మాధవీయం అని అంటారు అట్లాగే మాధవీయ ధాతు వృత్తి అనేది కూడా ఉంది మాధవీయ ధాతు వృత్తి అని అంటే ఇప్పుడు మీకు ధాతువుని గురించి చెప్తాను కదా నేను వ్యాకరణం రూట్ ఎట్లా వచ్చింది ఒక్కొక్క పదం దానికి సంబంధించి విపులమైనటువంటి వ్యాఖ్యానం గ్రామర్ మీద రాశాడు అట్లాగే జ్యోతిష్ శాస్త్రం మీద రాశాడు బ్రహ్మవిద్ ఆశీర్వాద పద్ధతి ఒక గ్రంథం రాశాడు అంటే ఒక బ్రహ్మవిదుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు శిష్యుల్ని కూడా ఇది రాశాడు అది రాయలేదని లేదు అంత అద్భుతమైనటువంటి గ్రంథాలని శృంగేరి పీఠంలో శంకరాచార్య స్వారుగా ఉన్నప్పుడే ఆయన ఇవన్నీ కూడాను రాయడం జరిగింది ఈ మహానుభావుడు అందించినటువంటి గ్రంథం ఎందుకనంటే ఆచార్యుడు వివేక చూడమని ఐదు ఆయన ఇవ్వలేక కాదు ఐదు శ్లోకాలు అది ప్రధానమైంది అంత పరిమితం చేసేటప్పటికి కుదరలేదు గనక తాను పదిహేను వందల శ్లోకాల్లో అభిప్రాయపడడం వల్ల ఇది ఈ పంచదశిని రచించడం జరిగింది నాకు తెలిసి ఈ నలభై సంవత్సరాల సేవా జీవనంలో పంచదశి మీద సమగ్రమైనటువంటి ప్రవచనాలు ఎక్కడ జరిగాయో నాకు తెలీదు ఒకవేళ ఈ నాలుగు సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగితే పంచదశి సమాప్తం అని నేను అన్న రోజు విద్యారణ్య స్వామి పంచదశికి సంపూర్ణంగా వ్యాఖ్యానం చేస్తూ ప్రవచనాలు చేసినటువంటి కేంద్రం సుందరచైతన్యాశ్రమంలో శృతి ముందడం అనేది మాత్రం నిలిచిపోతుంది అని నేను భావిస్తూ అటువంటి మహానుభావుని యొక్క నమస్కరించి విద్యారణ్య స్వామికి ధైర్యం చేసి ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తూ ప్లీజ్ నమ శ్రీ శంకరానంద గురుదంబు జన్మని విలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే చాలా గ్రంథాలు మీరు నా దగ్గర విన్నారు ఆచార్యుల వారి కానీ ఉపనిషత్తులు కానీ ప్రకరణ గ్రంథాలు కానీ ఈ గ్రంథం చాలా విచిత్రంగా వింటుంటారు మీరు మీరు వినిని కూడా వస్తాయి ఇందులో ఎందుకంటే సంపూర్ణం అంటున్నాను వినిని వచ్చినా కూడాను చెప్పే పద్ధతి వేరుగా ఉంటుంది మళ్ళీ కొత్తదిగానే మీకు కనపడుతూ ఉంటుంది ప్రారంభం కాదు గురుదేవతా నమస్కారం సద్గురువుకి గోవిందునికి నమస్కారం భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలి గురుదేవుని యొక్క అగ్న అనుగ్రహం మనకు కావాలి నిర్విఘ్న పరిసమాప్తి కామహామంగళమాచర్యదు కాబట్టి మనం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగి మనకు దివ్యమైనటువంటి అనుభూతి ఆత్మానుభూతి కలగాలి అంటే గురుదేవుని యొక్క అనుగ్రహం కావాలి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి గనక గురుదేవతా నమస్కారం అందువల్ల ఓం అంటూ మొదలు పెడుతుంది నమహ ఇది ఒకటి సపరేట్ పదం నమశ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే ఓన్లీ వన్ సెంటెన్స్ వన్ కాంపౌండ్ ఒకటే సమాసం చూడండి అది అందుకనే ముట్టుకోలేదేమో అందరూ అనిపిస్తుంది దీన్ని ఒకే కాంపౌండ్ మొత్తం శ్లోకం అంతా వన్లీ టూ కాంపౌండ్స్ చూడండి నమ పక్కన పెడితే శ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే వన్ సబిలాస మహామోహ గ్రాహ గ్రాస కర్మనే వన్ రెండే రెండు వాక్యాలు మంగళాచరణ ఎత్తుకుంటానే నమ ఇక్కడ నమస్ మావం వినండి నమశ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే ఏం అయ్యా శంకరానంద గురుదేవుల పాదపద్మములు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్లిస్తాను పాదపద్మములకు నమహ నమస్కారం ఎవరే ఆయనంటే ఆయనకి ఆయన ఎవరో చెప్పకుండా ఆయన నా గురువు అని కానీ మరొకటని కానీ మరొకటని కానీ చెప్పకుండా ఉండినా ఆయనకి ఒకటే ప్రధానమైనటువంటి పని ఆ పని కలిగినటువంటి శంకరానంద గురుదేవులకు నమస్కారం ఏం పని అండి తినడం తినడం తినడం ఎప్పుడు మార్నింగ్ లేవని ఆ రాత్రి మేలుకుంటే కూడా గ్రసనం తినడం ఏకైక కర్మణే అది కదా ఇంక రెండో పని లేదు ఆయనకి ఎంతసేపు తింటూ ఉండడమే కా నుంచి సాయంత్రం వరకు మేలుకున్నంత వరకు తింటూ ఉండేటువంటి శంకరానంద గురుదేవుల యొక్క పాద పద్మాలకు నమస్కారం ఎట్లా చూడండి దట్ ఈస్ విద్యారణ్యా అర్థమవుతా ఉంది దీనికి రెండు భావాలున్నాయి ఈయన గురువు పేరు శంకరానంద అనే అభిప్రాయం ఒకటి ఉంది కానీ దానికి ఏం పెద్ద ఆధారం కనపడడం లేదు ఎందుకంటే ఈయన హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు వచ్చి తన సాధన నైష్టికుడు ఈయన జీవితం అంతా జ్ఞానంలోనే కదిలిపోతూ ఉండింది అధ్యయనం చేశాడో ఏం చేశాడో మనకేం తెలియదు అందులో శంకరానంద అనేటువంటి గురువు ఉన్నట్టుగా మనకి ఎక్కడ తెలియడం లేదు కొద్దిగా పరిశోధన చేసి చూస్తే కూడాను అందుకని అందుకని గురుదేవతా నమస్కారం అంటున్నాను నేను శంకరానందంకరా ఆనంద శం కరోతి ఇది శంకర కాబట్టి ఆది శంకరాచార్య స్వామి ఆచార్యుల వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి గనక ఆయన మార్గమే కాబట్టి శ్రీశంకరా అనగానే గురువుని స్థుతిస్తూ ఉన్నాడు మరి ఈ గురువుని స్థుతిస్తూ భగవంతుని కూడా స్తుంచాలి గనక ఎవరండి భగవంతుడు ఆనందహ ఆనందో బ్రహ్మ ఇతి వ్యజానాథ్ ఉన్నారు ఎక్కడన్నా ఆనందో బ్రహ్మే ఇది వ్యజానాథ్ కాబట్టి బ్రహ్మము ఎవరో అధిష్టానమైనటువంటి పరబ్రహ్మం ఆయన ఆనంద శబ్దవాచ్యుడు గనక శంకర అనేటువంటిది గురువుకి ఆనంద అనేటువంటిది గోవిందుడికి ఇద్దరిని గడిపి గురుదేవత నమస్కారం చేస్తూ నమ శ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే అంబు జన్మ ఈ ప్రయోగం కూడా నేను ఎక్కడ చూడను అంబు జన్మ అంబు అంటే నీళ్లు జన్మ అంటే జన్మించడం నీళ్ళల్లో నుంచి పుట్టేది అర్థం ఏంటది కమలం నీళ్ళ నుంచి పుట్టేది అది నీటి నుంచి వస్తుంది కనుక నీర నీటి నుండి వస్తుంది కనుక నీరజ నీరజంటే ఏంటి స్వామీజీ జలజ అర్థమవుతుంది అది జలజంటే పంకజ అది కాబట్టి నీటి నుండి రావడం చేత అంబు పదప్రయోగం అంబుజన్మ నీళ్ళల్లో నుంచి వచ్చేటువంటిది పద్మం కనుక గురు పాద अंबूनमेवे गुर पाद पद्मा चरण कमला अर्थव आ चरण कमल की नमह नमस्कार सरेंडर शरण गति प्लीज तमेव शरण गच्छ सर्वभावेन सर्वात्म उदय चूचा चूसार हेल्प कंडीशन निस्सहाय स्थित उद्वेक एंकनी परमित ज्ञा में परमित शक्ति पा అహంకారంలో తప్ప అన్నిట్లో పరిమితమే అది మాత్రం అపరిమితం ఆకాశమంతా జ్ఞానంలో పరిమితం శక్తిలో పరిమితం ఊహలలో పరిమితం స్మృతికి పరిమితం జ్ఞాపశక్తి కదా ఏదైనా పొరపాటున ఎవరు అడగరు కానీ అడిగారు అనుకోండి అంటే గోకరం ఎందుకనేది అంటే దురద లేకపోయినా గోకే పరిస్థితి అప్పుడు వస్తుంది ఎందుకంటే గోకితే గనక జ్ఞాపకం వచ్చేటట్లయితే ప్రతి ఒక్కరు కురివి చేత పట్టుకొని తిరుగుతాడు అర్థమైంది గోకన అవసరం అటు చూస్తే రావాలి నన్ను చెప్పు నన్ను చెప్పుని పరిగెత్తాలి అలా పరిగెత్తాలి భావాలంటే జీవితంలో అంత త్యాగము సమయము జ్ఞానాభిలాష జ్ఞాతం ఇచ్ఛ జిజ్ఞాస ఇవన్నీ ఉన్నప్పుడే వస్తాయి కాబట్టి వీటన్నిట్లో మనం పరిమితంగా ఉన్నాం దేన్ని కంట్రోల్ చేయలేదు చూడండి హెల్ప్లెస్ కండిషన్ కోపం వచ్చింది అనుకోండి హెల్ప్లెస్ కోపాన్ని నిగ్రహించుకోండి ఎవడన్నా ముందు తిట్టేసి తరువాత నిగ్రహం కాకపోతే వెళ్ళి లేనిపోయిన ఎక్స్క్యూజులన్నీ నేను ఏదో కోపంలో ఉన్నాను ఏదో అనేసాను నువ్వేమను కోపాకు ఎందుకని గతంలో నువ్వంటే కూడా నేను విన్నాను కదా ఇప్పుడు నేనంటే నువ్వు విను ఇంతే తప్ప ఇంతే తప్ప ప్లీజ్ కోపం వచ్చినాడనుకో నిగ్రహించుకోలేడు మనిషి నిగ్రహించుకోగలడా ఎక్కడ చూసినా హెల్ప్లెస్ ఏ బాగా చూడు తమాషా ఒక బాధ వచ్చింది తొలగించుకోగలడా ఏం లేదు హెల్ప్లెస్ యార్థం చెప్పాలంటే భగవంతుని యొక్క సృష్టిలో చిన్న చిన్న కీటకాలకైనా వాటిని వాటిని రక్షించుకునే శక్తి ఉంది కానీ నిస్సహాయ స్థితిలో ఉండేవాడు మానవుడే అది ఆయనకు అర్థమైతే చాలా ముందుకు పోతాడు తాబేళ్ళు గుడ్లు పెడతాయి ఎక్కడ సాగర తీరంలో సముద్రపు ఒడ్డున గుడ్లు పెడుతుంటాయి తాబేళ్ళు టోర్టైస్ అక్కడ గుడ్లు పెట్టేస్తే వాటి పట్టుకే పోతాయి ఇవి నా గుడ్లేని వాటి తెలియదు కానీ ఒక దశలో అక్కడ ఉండేటువంటి ఇసుకలో ఉంటాయి కనుక ఆ వేడికి కొద్దిగా పొదిగా అనుకోండి ఏది ఆ గుడ్డు కనుక పొదిగితే వెంటనే పిల్ల అవుతుంది చిన్న తాబేలు అవుతుంది చాలా తమాచకుంటాయి చిన్న చిన్నవిచిత్రం ఏమిటంటే అందరి అనుభవంలో ఉండేది గుడ్డు అట్లా పొదిగి అట్లా రాగానే దాంట్లో నుంచి పిల్ల చెక్క చిక్క చిక్క చిక్క పోతుంది ఒక్క తాబేలు పుట్టగానే అది చకచ ఇట్లా కదిలి ఎక్కడుంటుంది తీరంలో ఉంటుంది సముద్ర తీరంలో ఉంటుంది ఇసుకలో ఉంటుంది అలా అలా అలా కదిలి నీళ్ళ వెళ్ళిపోద్ది ఎందుకు తొందరగా వెళ్ళాల్సి వచ్చింది అవయవాలు కూడా అంగాలు కూడా సరిగా కదలనటువంటి దశలో అది కదిలించి కాళ్ళునొప్పులతో ఉండేటువంటి వాడు పరుగులెత్తినట్టుగా అట్లా చేసి వెళ్ళి ఆ సముద్రంలోకి ఎందుకు విలీనమైపోతా ఉందని ఏం లేదు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సైట్ దాన్ని నేనిప్పుడు పుట్టే పైనుంచి కనుక గద్దలు చూసినా మరేమన్నా చూసినా కాకులు చూసినా వచ్చి పొడిచి చంపేస్తాయి తినేస్తాయి అందుకని తొందరగా నన్ను నేను రక్షించుకోవాలంటే ఆ నీళ్ళలో గడిపోవాలా అనేటువంటి భావన ఇంత ఆలోచన చేయడానికి దాని దగ్గర మనసు లేదు కానీ ఇన్స్టింక్ట్ పనిచేస్తా ఉంది సహజాతం పనిచేస్తుంది దానికి పుట్టుకతో వచ్చింది సహజాతం జన్మనా సహజాయతే దానికి పుట్టుకుతోనే పుట్టింది అది దాన్ని తను తాను రక్షించుకుంటా ఉంది వరకు ఏ పిల్లవాడైనా సరే ఊయల్లో పడుకొని వాడిని వాడు రక్షించుకునే అవకాశం ఉందా అంటున్నాను అది మానవ జన్మ కనీసం పశుపక్షాదులకైనా క్రిమికీటకాదులకైనా భగవంతుని యొక్క ప్రేరణతో ఆశీస్సుతో వాటిని అవి రక్షించుకోగలుగుతున్నాయి కానీ ముఖ్యంగా హెల్ప్లెస్ కండిషన్లో ఉండేది మానవుడు ఒకడే గనక సాధ్యమ సాధారణమైనటువంటి ఆ విషయాల్లోనే అలా ఉండేటప్పుడు ఇంత బ్రహ్మజ్ఞానం విషయంలో చిన్న విషయమా అందుకని ఎత్తుకోవడమే విద్యారేణ్య స్వామి ఆయన ఏమి ఇవ్వబోతా ఉన్నాడో ఆయన బుద్ధిలో క్లియర్గా ఉంది అందువల్ల నమ నమస్కారం ఎవరు వక్తా నమస్కారమే శ్రోతా నమస్కారమే చక్కగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నాకు స్మృతినివ్వు ఎప్పుడెప్పుడు ఏమీ జ్ఞాపకం రావాలను ఏ సమయానికి ఏ సందర్భానికి ఏదేది నేను చెప్పాలను అవన్నీ నా దగ్గర చెప్పించు భగవాన్ నమహ నేను హెల్ప్లెస్ నీ మీదనే ఆధారపడి ఉండ తమేవ శరణం గచ్చ సర్వభావేన సర్వాత్మ ఇస్ దగ్గర నా ఎదురుగా ఉండేటువంటి గురువు సామాన్యుడు కాదు అతను సముద్రం ఎక్కడ ఏ అల లేచి పడుతుందో ఏ కెరటం ఎట్లా ఎగసిపెడుతుందో దాని పట్టుకొని నా హృదయంలో నిక్షిప్తం చేసుకునేటువంటి శక్తిని సామాన్యుడు అయినటువంటి నాకు కూడా కలిగించు అనే శ్రోత నమహ వెరీ ఇంపార్టెంట్ నమ శ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే అది కాబట్టి నా గురువుకి ఈశ్వరుడికి పరమేశ్వరుడికి నమస్కరించాడు ఎవరండి వాళ్ళంటే ఆ గురువు చెప్తాడు గురువు అనే శబ్దం వాడాడు కనుక గురు పాదాంబు జన్మనే ఆ గురుదేవుని యొక్క చరణకమలాలకి పాద పద్మాలకి నమ నమస్కరిస్తూ ఉన్నా అంటే నేను సరెండర్ అవుతున్నా శరణ్ అంటున్నాను ఆయనకి ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదండి ఏం చేస్తాడండి సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే మహామోహం గ్రేట్ డెల్యూషన్ మహామోహం చిన్నమోహం కాదు చిన్న చిన్న మోహం కాదు ఏ మోహం పడితే మళ్ళీ మొహం కూడా మిగలతాం జన్మజన్మలకి అంత మోహం మహామోహం అంటే గట్టి అజ్ఞానం గట్టిదైన అజ్ఞానం అంటే ఎంత పోగొట్టుకోవాలని ప్రయత్నం చేసినా పోయినటువంటి అజ్ఞానం మహామోహం గ్రేట్ డెల్యూషన్ ఇది ఎలాంటిదో తెలుసా గ్రాహ మొసలి మహామోహ గ్రాహ గొప్ప అజ్ఞానం అనేటువంటి మహామోహమైనటువంటి ఈ మొసలు ఏదైతే ఉందో గ్రహ గ్రాస గ్రసనం ఆ మొసలిని తినడం గ్రసనం గ్రాస ఏక కర్మే ఒకే పనిసార్ ఒరే పని ఏది ఇరవై నాలుగు ఆ మహామోహం అనేటువంటి మహా అజ్ఞానం అనేటువంటి ముసలిని భోంచేస్తూ ఉండడమే పని ఏకకర్మణే ఏకైక కర్మే ఇంక రెండో పనే లేదు చూడండి ఎటువంటి వాడు ఏంట మొసలిని తినేదని తింటాడా బాబు నంచుకోవడానికి ఏమన్నా ఉందే ఇది మనది మన పైచ్యం నుకోవడానికి అంటే అదే ఇడ్లీ తినేటప్పుడు చెట్నీలు అద్దుకుంటారు కదా స్వామిజీ అయితే అయితే పెసరట్టు తర్వాత అల్లం చెట్టి స్వామిజీ అట్లాగా సరే మహామోహ గ్రాహ ఈ మహామోహం పెద్ద అజ్ఞానం ఏదైతే ఉందో ఇది గ్రాహ ఇది మొసలి దాంతోపాటుగా ఇంకేదో కూడా తింటాడు అదేంటో తెలుసా సవిలాస విలాసేన సహ విలాసం కార్యం మహాగ్రాహ కారణం అజ్ఞానం అజ్ఞానం అనేటువంటిది కారణం విలాసం విలాసం అంటే కార్యం సవిలాస విలాసైన సహ కారణాన్ని కార్యాన్ని రెండూ కలిపి మింగేవాడు కారణమేమో అజ్ఞానం కార్యం ఏమిటి ఆ అజ్ఞానం సృష్టించినటువంటి ఈ ద్వైత ప్రపంచం సవిలాస కార్యం ద్వైత జగత్కార్యం అది సవిలాస అంటే జగత్కార్యం కాబట్టి ఈ జగత్తుని ద్విధాభావం రెండుగా కనిపించేటువంటి ఈ జగత్తుని అజ్ఞానం చేత ఏర్పడింది కనుక ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ ఈ ద్వైత ప్రపంచం అనేటువంటిది అజ్ఞానం వలన ఏర్పడింది గనక అజ్ఞానం కారణం గనక ద్వైత ప్రపంచం కార్యం గనక ఈ కార్యాన్ని ఆ కారణాన్ని సవిలాస విలాసేన సహ కార్యేన సహ మహామోహ గ్రాహ ఈ మహామోహం అనేటువంటి అజ్ఞానం అనేటువంటి మొసలిని గ్రాస గ్రాసనం తినడం అనేటువంటి ఏక కర్మనే ఒకే పని ఇంకేం లేదు ఒరే తిండి అంటే ఏంటి గురువు అనేటువంటి వాడు అంటే తింటే మనిషికి తృప్తిగా ఉంటుంది కదా ఏదైనా ఏం వేరే విషయం ఆకలి తీరుతుంది హాయిగా ఉంటుంది అట్లా కాబట్టి తిండిపోతికి తింటే ఎట్లా ఆనందంగా ఉంటుందో గురువుకి శిష్యుల అజ్ఞానాన్ని తినేస్తూ ఉంటే అంత ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ భారాన్ని తొలగిస్తూ ఉన్నాను కదా వాళ్ళ బరువులను దించుతున్నాను కదా వాళ్ళు తేలిగ్గా ఉంటారు కదా ఇక్కడ వాళ్ళు ఆహ్లాదంగా ఉంటారు కదా ఆనందంగా ఉంటారు కదా ఆ పని నేను చేయగలిగాను కదా అని ఆనందపడేటువంటి వాడు గురువు గనక శిష్యుల యొక్క అజ్ఞానాన్ని నిరంతరం మింగుతో ఉండేటువంటి వాడు ఇదే అంటే గ్రాహస్య గ్రహణం గ్రసనం గ్రాహస్య గ్రహ అంటే మొసలి గ్రాహస్య మొసలి యొక్క అది మొసలిని గ్రసనం దాన్ని తింటూ ఉండడం ఏదైతే ఉందో ఇది ఏకైక కర్మ అంటే కేవలం బోధే అజ్ఞానాన్ని నివృత్తి చేయడమే ఇది కాబట్టి కారణము కార్యం ఆయన భాగం తీసుకు మహామోహ గ్రాహ గ్రాసేహ కర్మనే కాబట్టి మహామోహం ఈ గొప్ప అజ్ఞానం ఏదైతే ఉందది కారణం సవిరాస జగత్తు ఏదైతే ఉందో ద్వైత ప్రపంచం ఇది కార్యం ఎప్పుడైతే కారణాన్ని మింగేస్తూ ఉన్నాడో కారణం లేనప్పుడు కార్యం ఎక్కడి నుంచి వస్తుంది తంతు దాహే పటదాహ తంతు దాహే పటదాహ ఇప్పుడు ఒక ఒక వస్త్రం ఉందనుకోండి ఇదిగో పట అంటే వస్త్రం గట అంటే కొండ పట అంటే వస్త్రం ఈ వస్త్రంలో ఏముంది దారం అంతేనా తంతు తంతువులే ఉండేది అంటే దారమే అల్లుకుంటూ పోయింది దారాన్నంతా తగలబెట్టిన తర్వాత వస్త్రం ఉంటుందా అది తంతు దాహే పట ఎప్పుడైతే దీంట్లో ఉన్నటువంటి దారం అంతా కూడా తగలబడిపోయిందో దారం కారణంగానే వస్త్రం కార్యం వచ్చింది కనుక కారణం ఎగిరిపోయింది గనక కార్యం కూడా ఎగిరిపోదు సవిలాస కర్మనే గ్రాహ గ్రాసైక కర్మే తత్పాదాంబురోహద్వంద్వ సేవా నిర్మల చేత సుఖ బోధాయ తత్వ వివేకో విధీయతే జస్ట్ టూ మినిట్స్ ఇది వివేక పంచకం కాదు మొదటిది రెండవది దీప పంచకం మూడవది ఆనందపంచకం వివేక పంచకంలో మొదటిది ఐదువేద పంచకం అంటే మొదటిది తత్వ వివేక ప్రకరణం అది వివేక అంటే తత్వశ వివేక తత్వ వివేక ఇప్పుడు గురువు మనకు అర్థమైపోయాడు చాలా సామాన్యుడు కాదు అంటే అజ్ఞానం కనపడితే చాలు లటక్ ఇంకా అస్సలే కనపడితే చాలు అంతే అర్థం అవుతుంది కప్ప కనపడితే చాలు పాము టపక్ అజ్ఞానం కనపడితే లటక్ అటువంటి గురువు చిన్నవాడేం కాదు ఇటువంటి గురువు దగ్గర ఎవడంటే వాడు పొందగలడా జ్ఞానాన్ని చెప్పండి అధికారి లక్షణం జస్ట్ వన్ మినిట్ తత్పాదాంబు రూహ ద్వంద్వ తత్ ఆ గురుదేవుని యొక్క పాదాంబు ద్వంద్వ ఆ రెండు చరణకమలాలు ఇంకేం లేదు పాదాంబృహ ద్వంద్వ రెండు ఆ పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేవా గురుదేవుని యొక్క చరణకమలాలను సేవించి సేవించి నిర్మల చేతసాం ఎవరి బుద్ధి అయితే శుద్ధిపడిందో ఏ గురువు దగ్గర జ్ఞానం మనం పొందాలనో దానికి చిత్తం శుద్ధి అయి ఉండాలి కదా బుద్ధి శుద్ధిపడాలి బుద్ధి ఎక్కడో శుద్ధిపడి జ్ఞానం ఇక్కడ కాదు గురువు గురువుకి ఎప్పుడైతే శుశ్రూష చేస్తూ ఉండాడో ఆయన ఊపిరితిత్తులు ఆసుపత్రుల్లో చేర్చే పరిస్థితులు కాకుండా గురువు అనేటువంటి వాడిని నిరంతరం సేవిస్తూ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయ గీత నాలుగో అధ్యాయం ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అర్థమవుతుంది కాబట్టి గురువు జ్ఞానాన్ని మనకు అందిస్తాడు గనక అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయ అనుకూల సమయంలో ప్రశ్నించి కావలసిన విషయాలు తెలుసుకుంటూ సేవ చేస్తూ ఏ సేవ వల్ల ఏమొస్తుందండి ఆయన చరణకమలాన్ని నేను సేవించడం సేవ అంటే ఏంటో చూస్తాం చరణకమలాలు కాదు సేవ నిర్మల చేతసాం మన చిత్తము నిర్మలం అవుతూ ఉంది మనలో ఉండేటువంటి మాలిన్యం తొలగిపోతూ ఉంది ఎప్పుడైతే తొలగిపోయిందో అంతవరకు ఎంత తేలిగ్గా చెప్పినా కష్టంగా అందుకునేవాడు నిర్మలమైన చిత్తం గనక వచ్చిందంటే బుద్ధి కనుక శుద్ధిపడిందంటే చాలా జఠినమైన విషయాలను కూడాను సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు అందుకు నిర్మల చిత్తం సుఖబోధాయ సుఖబోధాయ చాలా సుఖంగా అర్థం చేసుకోవడానికి ఏమర్థం చేసుకుంటాడయ్యా సుఖబోధాయ తత్వస్య తత్వస్య తత్వం ఏది ఏదైతే ఉందో సత్యం దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాడు గనక आ तत्वा सुखबोधा सुलभंग सुख में अर्थंजेसोड़ी विवेकोय विधीयते अयम विवेक विधीयते विवेक प्रकरण अय विवेक विवेकोय अयम विवेक विधीये विवेक प्रकरण प्रारंभिस्ट उन्मुड़ताबी <laughs> पुटको बुद्धिमालिनेंटी चाल मैं ఎందుకంటే ఇవి గత జన్మల నుంచి వస్తాయి ఈ బహుకాల వాసనలు వీటిని బహుకాల సాధనలతోనే పోగొట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల సాధకులు నిరంతరం కూడాను తనలో నుంచి కదిలేటువంటి ఆలోచనలు కానీ వృత్తులు కానీ ఈప్సితాలు కానీ అభిష్టాలు కానీ ఏవైతే ఉన్నావో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇవి నాకు ఎట్లా ప్రతిబంధకం అవుతాయి వీటిని ఎట్లా నేను ప్రతిపక్ష భావనతో నివృత్తి చేసుకోవాలి అనేటువంటి విషయంలో జాగరూకుల ఉండాలి అందుకని గురుసేవ అన్నప్పుడు ఆ రోజుల్లో ఆశ్రమాలు ఆదర్శమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక గురువులు చెప్పిన విషయాన్ని శిష్యులు వినేవాళ్ళు కనుక లేదు నేను చెప్పింది నువ్వు వినని గురువుకి చెప్పడం కాకుండా గురువు జ్ఞానంగవంతుడు కనుక ఆయన చెప్పినటువంటి విషయాలు వినేటువంటి వాడు కనుక గురువు నిద్ర లేవక ముందే నిద్ర లేవడం సేవ ఇదంతా శాస్త్రంలో ఉంది శ్లోకాలు కావాలంటే మీ యొక్క గురువు నిద్రపోయిన తర్వాత నిద్రపోవడం అనేటువంటిది సేవ గురువు ఏ విషయాన్ని అయితే బోధిస్తాడో ఒక్క క్షణం కూడాను దాన్ని మరవడం అంటూ లేకుండా స్మృతిలో ఉంచుకోవడం ఏదైతే ఉందో అది సేవ గురు మార్గంలో చరిస్తూ ఉండడం అనేటువంటిది సేవ నిర్మల చేత ఈ విధమైనటువంటి సేవ వల్ల చిత్తమంతా కూడాను నిర్మలం అవుతూ ఉంటుంది చెప్పింది శ్రద్ధగా వినడం స్వీయభావాలు లేకుండా విని దాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకుంటూ పోవడం ఇది ఈ విధంగా చిత్తస్య శుద్ధయ్యే కర్మ ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడాను ఈ చిత్తశుద్ధి కోసం ఉండాలి ప్రధానంగా కానీ ప్రధానంగా మనకు కావలసింది ఏంటి తత్వస్య వివేక కాబట్టి ఉన్న సత్యం ఏమిటో దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి గనక అయం తత్వస్య వివేక విధీయతే కాబట్టి అహంకారం లేనటువంటి వాడికి శరణాగతులు లేనిటువంటి కాబట్టి సుఖబోధాయ అంటే అధికారిణాం సుఖబోధాయ అధికారిణాం సుఖబోధాయ ఈ జ్ఞానాన్ని పొందడానికి ఎవడైతే అధికారో క్వాలిఫైడ్ స్టూడెంటో ఏంటి స్వామిజీ ఆ క్వాలిఫికేషన్సు నిర్మల చిత్తమయ్యా శుద్ధబుద్ధి శుద్ధబుద్ధి కలిగినటువంటి వాడికి సుఖబోధాయ చాలా సులభంగా తేలికగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక అధికారిణాం అది అధికారిణాం కాబట్టి నిర్మల చేత తాం అధికారిణాం అయం వివేక విధీయత ఈ వివేక ప్రకరణం ప్రారంభం చేస్తుంది స్వామీజీ నిర్మల చిత్తం వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అదేం లేదు నిద్రాలస్య ప్రమాదాదులు లేకుండా ఉండడం ఇది పతంజలి నిద్ర ఆలస్య ప్రమాదం ఈ మూడు పోతేనే ఆయన బుద్ధి శుద్ధిపడి ఉందని ఇప్పుడు కొందరు అంటారు స్వామి ఇదొకటి దరిద్రం స్వామి చెప్పు నాయన నా బుద్ధి శుద్ధిపడింది స్వామి ఎవరు ఎన్నన్నా నేను పట్టించుకోను స్వామి అంటే బండ ఎవరు ఎన్ని తిట్టినా నాకు కాదు అనుకుంటాను స్వామి చెట్టు అర్థమైందే అదే పురుగు జన్మ కావాలంటే మీరు ముఖాన ఉయ్యండి స్వామి నా దగ్గర అంత లేదులే ఆయన లాలాజలం ఎందుకనంటే ఇదంతా నమ్రత ఇదంతా శుద్ధబుద్ధి అనుకుంటారు కాదు కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక ఎన్ని క్లియర్గా ఉండాలి మీ మనసులో నిద్ర ఆలస్య ప్రమాద మూడు సాయంస్క్రిట్ ఇప్పుడు స్వామి నా బుద్ధి శుద్ధిపడింది స్వామి ఏ నాకు ఏ విధమైనటువంటి ఆకర్షణలు లేవు స్వామి ఏ విధమైన వికర్షణలు లేవు స్వామి స్వామి చెప్పబ ఏ ఆవేశాలు లేవు స్వామి ఇంకేముంది మీరు మొదలు పెడితే చాలు స్వామి ఏంటి బోధ మొదలు పెడితే నేను నిద్రపోతాను వాడిని ఏం చేసుకుని చెప్పమవుతాడులే ఏ నాకు స్టూడెంట్ అంతవరకు నేను చాలామందిని చూసే మామూలుగా మాట్లాడుతూ ఉంటే తెల్లవాళ్ళు మెల్కొని ఉంటారు వైకుంఠకాదశిలాగా వేదాంతం మొదలు పెట్టామంటే చాలు చాలా స్ఫూర్తిగానే వాళ్ళ ఇట్లా కళ్ళు పెట్టి ఇంకా ఆ తర్వాత ఉండలే ఎందుకంటే అది పట్టదు అది అది పట్టదు అంతకుముందు వేరేది పట్టి ఉండదు వచ్చిన బాధంతా అది ఇది నిద్ర రెండోది ఆలస్యం మీరు ఆలస్యం అమృతం విషం ఇది ఆలస్యం అంటే లేజినెస్ సంస్కృతంలో ఆలస్యం అంటే లేట్గా రావడం కాదు తెలుగులో ఆలస్యం అంటే సోమరితనం లేజినెస్ ఈ చిత్రం ప్రతిరోజు డైరీలో రాసుకుంటాడు రేపు ఉదయం నాలుగు గంటలకు లేస్తాం అది అది లేకుండా ఉంటే లేస్తాడు ఆ రాసుకోవడం లేకపోతే బ్రహ్మరాత శుభ్రంగా లేస్తాడు నాలుగు గంటలకు లేచి ధ్యానము ఆచరించేతాను అంటే పడుకుంటాడు ఎప్పుడు ఏడు గంటలకే ఇదే నాలుగు లేవాలి కదా మేము పన్నెండు రోజులు పడుకొని లేస్తున్నాం నాలుగుకి ఏడుకే పడుకుంటాడు ఎందుకంటే నాలుగు లేవాలా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది గంటలు నిద్ర చిన్నపిల్లాడు కూడా పోడు కదా అప్పుడు దానికి తోడుగా మళ్ళీ అలారం ఒకటి ట్ర ట్ర అది ఒకటి దాన్ని పెట్టుకుంటాడు నాలుగు గంటలకు